ప్రార్థిస్తాం పరిశుద్ధుడేవానాలనైనా సర్వోన్నతుడా బహోన్నతుడేవాసా మీకు వవనాలనైనా సమస్త సృష్టికి మూలకారకుడ మా దేవా మీకు వవనాలు తండ్రి ప్రవ్వ మీ యొక్క దినమంతా సాయం చేతి నడిపించినారు సురక్షితంగా మీ సన్నిధి నడిపించినారు మీ బిడలతో పాటు కలిసి ప్రభా మిమ్మల్ని స్థుతించి గనపరిచి మీ స్వరాన్ని వినడానికి మేము ఇక్కడికి వచ్చినాం ప్రవ్వ అది మీ వలన కలిగిందని మేము విశ్వసిస్తున్నాం దాన్ని బట్టి మీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఈ యొక్క సాయంత్రం సమయం వాతావరణాన్ని అదుపులోకి తీసుకొని మమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వ జకర్యా గ్రంథంలోని ప్రవచనాలు మేము ధ్యానిస్తున్నాం కొన్ని నెలల నుంచి ధ్యానిస్తున్నాం ప్రవ్వా ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేరడం అవి మాకు చూపిస్తున్నారు నాయన రెండు వేల చెప్పబడ్డ ఆ యొక్క మా కాలంలో నెరవేరడం అవి ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఆయన అవి నెరవేరే టైంకి మీ బిడ్డలు ఎవరు కూడా వాటిని స్వీకరించలేని విధానంగా గ్రహించలేని విధానంగా ఉన్నారనైనా అది మీకెంతో బాధాకరంగా ఉందని మీరు మాతను మాట్లాడుతున్నారు కాబట్టి ప్రవ్వా మీ యొక్క భారము తేలికైందే వీటన్నిటిని మేము తీసుకుని అనేట్లో ప్రకటించాలా దానికి తగిన మీ యొక్క పరశురాత్మ నడిపి మాకు దయచేయండి మాలోని అసహమైన వాటిని తొలగించండి ప్రవ్వా మీరు పరిశుద్ధులనైనా మిమ్మల్ని మేము పరిశుద్ధంగా స్థుతించాలా గనపరచాలా ఆత్మతోనూ సత్యంతో మిమ్మల్ని మేము ఆరాధించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపింపు దయచేయండి వాక్యాలని సత్యాలను గ్రహించలాగా ఏది కూడా మేము తప్పిపోకుండా విడిచిపెట్టకుండా జాగ్రత్తగా స్వీకరించి వాటి ప్రకారంగా జీవించలాగా సహపడండి మరి విశేషంగా ప్రవ్వా అనుభవపూర్వకంగా ప్రకటించలాగిన ప్రతి చోట మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని ప్రతి కష్టం నష్టం ఇరుకు ఇబ్బందుల నుంచి మాకు అందరికి విడుదల అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశోధ నామం తండ్రి ఆమెలియా ఈరోజు జూన్ ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల సంవత్సరం బెబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా బెబిలోనియన్ ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా కూడా పోయిన వారము జకర్య గ్రంథంలోని ఐదవ అధ్యాయంలో ఉన్న ఏడవ దర్శనాన్ని మనం ధ్యానిస్తున్నాం అంతే కదా ఏడవ దర్శనం దేవుడు ఆ ప్రవక్తకి ఆ దర్శనము ఎందుకు ఇచ్చిండు అన్న విషయాన్ని మనం ధ్యానించాం ముఖ్యంగా ఆ ప్రవచనంలో లేక దర్శనంలో ఉన్న ఆ చిహ్నాలు లేక చిహ్న ఉన్న ఆ వస్తువులు దేనికి సంబంధించినవి అని మనం క్లుప్తంగా చూస్తున్నాం ఈరోజు వాటి ఆత్మీయ స్థితిగతులు ఏంది అనేటి మనం ధ్యానించాలా అంటే ఆత్మీయ విధానంగా అవి ఈ రోజు ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నాయి అన్న విషయాన్ని మనం ధ్యానించాలా ఇద్దరు సాక్షులు సంబంధించిన వాక్యం మనము కనీసం ఒక నాలుగు వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశ్యం అని మనం ఇన్స చూసినాం కానీ మతపరమైన జీవితంలో ఆ ఇద్దరు సాక్షులు మోస ఒకరని వేలియ ప్రకటించడం మనం చూస్తూ ఉంటాం వాళ్ళు తిరిగి మళ్ళా లోకంలో పుడతారు వాళ్ళు తిరిగి మళ్ళా ప్రవచిస్తారు అద్భుతాలు చేస్తారు అన్న విషయాన్ని వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు కానీ ప్రారం అందులో మనం చూసినాము రెండు మూడు వాళ్ళ క్రితము వాళ్ళు అద్భుతాలు చేసినట్లు ఎక్కడ కనిపించారు మనకు అక్కడ వాళ్ళకి శక్తి ఉన్నది అద్భుతాలు చేయడానికి శక్తి ఉన్నది అని రాయబడింది కాని వాళ్ళు చేసినట్లు ఎక్కడ అక్కడ వాక్యం యుగ సమాప్తిలో గొప్ప జనం అందరూ శక్తిని పొందుకుంటున్నారు కాని అద్భుతాలు చేయలేని స్థితిలో ఎందుకంటే అప్పటికే వాళ్ళు హతసాక్షులు అవుతున్నారు అద్భుతాలు చేకముందే హత సాక్షులు అవుతున్నారు ఉపమనరీతిగా స్టెఫెన్ జీవితంలో చూసినప్పుడు స్టెఫెన్ అంత ఆత్మావేశంతో ఉన్నవాడు అని ఉంది అక్కడ వాక్యం ఆ కార్యములో చూస్తాం కదా తొమ్మిదవ అధ్యాయ ఏడవ అధ్యాయ చూస్తాం ఆయన మీద పరిశుద్ధాత్మ అభిషేకము చాలా బలంగా ఉంది తీవ్రంగా ఆసక్తి ఉంది కాని అతను మరణించాల్సి వచ్చింది ఎందుకన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం ఉపమల రీతిగా అతను గొప్ప జనానికి సాదృశ్యంగా ఉన్నాడు అదే రీతిగా మన ప్రభు కూడా ఒక రీతిగా గొప్ప జన్ సాదృశ్యంగా ఉన్నాడు ఆ బాత్సం ఇచ్చి యూహాను కూడా ఒక రీతిగా గొప్ప జనానికి ఉన్నాడు వీళ్ళందరినీ మనకు దేవుడు చూపిస్తున్నట్టాడు శ్రద్ అభె వీళ్ళు కూడా గొప్ప జనానికి ఉన్నట్టు మనకు చూపిస్తుంటాడు దేవుడు వాళ్ళ అగ్నిగుండగా పోవాల్సి వచ్చిందన్న విషయాన్ని కాబట్టి ఇద్దరు సాక్షులు ఎందుకు హత సాక్షులు ఎవరు విషయాన్ని మనం ధ్యానించాలా మరి విశేషంగా గత సర్పము వారి మీద ఎందుకు విజయం పొందింది వాళ్ళు నిజంగా సత్యంలో ఉంటే సత్యంలో ఉంటే దాచబడతాం అన్న విషయం మనకు తెలుసు ఎప్పుడైతే మనము ప్రభువుని సంపూర్ణంగా స్వీకరించి ఆయన మర్మలను కనుకుంటామో దాని ప్రకారంగా జీవిస్తుంటామో ఆయన చెంగున ముడివేబడ్డమని ఎహెచ్ఎల్ గ్రంథంలో చూసినాం కదా హైదవ అధ్యాయంలో ఆయన చెంగున ముడివేబడ్డవరము అని ఉంది వాక్యం అది అతను చెప్తే కూడా ఆశ్చర్యకర ఉంటుంది ఈరోజు వాక్యం చర్చిలో మనం ఆయన చెంగున ముడివేబడ్డవరం అని వాక్యం కానీ ఆ రీతిగా ప్రకటిస్తే ఇదేందంతా వింతకరంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది అంటారు అంటే వారు చదువుతున్నారు గాని గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రపంచమంతటా జరుగుతుంది బైబుల్ కళలు కూడా జ్ఞానిస్తారు వాటిని కానీ గ్రహించలేని స్థితిలో ఎందుకు ఆ క్షయానికి వాళ్ళని దాటి వెళ్ళిపోతుంది అసలైతే వాళ్ళు దాన్ని దాటి వెళ్ళిపోతున్నారు అక్కడ ఆగాల్సింది వాళ్ళు వాక్యము వాళ్ళ కాళ్ళకి తట్టుకుంటుంటే అది అభ్యంతరము రాయనేసి దాన్ని తన్నేసి వెళ్ళిపోయిన జీవితాలు మతపరమైన జీవితాలు కానీ అది ఎందుకు నా కాలక అంటు తగుతుంది ఊరికే అని కొంత అక్కడ ఆగి పరిశీలిస్తే వాళ్ళకి కళ్లు తిరగబడతాయి మన ప్రయాసం కూడా దాని మనం మనం వాటిని విడిచిపెట్టి పరిగెత్తడానికి వీళ్ళది అవి వాటిని కరెక్ట్ గా అర్థం చేసుకునేంత వరకు మనం దాన్ని వెంటాడుతుండాలి అందుకే ప్రభుని వెంటాడడం అంటే ప్రభుని అనుసరించడం అంటే అర్థం అదే ఆయన ఆయనని వెంటాడడం ఆయన సత్యాన్ని కనుగోన చూడండి జీవాహారం నేనే అన్నాడు జీవజలంను నేనే అన్నాడు ఇవన్నీ మనకు తెలుసు జీవ ఆహారం ఏంది జీవ జలం ఏంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అవి ప్రకృతి సహజంగా ఆహారం అవసరము మన శరీరానికి జలం కూడా అవసరం ఎందుకంటే దాహం తీర్చుకోవడానికి తృప్తి పడడానికి ఆత్మీయ దృష్టిని కూడా అర్థమైతే ఆహారము దేవుని వాక్యానికి సాదృశ్యం అయితే జలము దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం అవి ఆత్మీయమైన విధానం చెప్పింది కాబట్టి ఆయన మొదటి నుంచి కూడా ఆత్మీయమైన విధానాలను మనం నేర్చుతున్నా మతపరమైన జీవితంలో మనం ఇంకా శారీరకమైన జీవితానికి వెళ్ళిపోతూ ఉంటాం అదే పాత నిబంధన కాలానికి వెళ్ళిపోతూ ఉంటాం ఆచారబద్ధమైన పోలవరం నుంచి మనం అవి గొప్ప జనం ఎందుకు హత సాక్షులైన వాళ్ళకి అంతగా శక్తి ఉండగా అద్భుతాలు చేయడానికి ఆకాశం నుంచి అగ్ని కురిపించడానికి వాళ్ళకి శక్తి ఉందని అక్కడ వాక్యం వర్షాన్ని రానియకుండా ఆపడానికి వాళ్ళకి శక్తి ఉంది ఉన్నది కానీ వాళ్ళు దాన్ని ఎందుకు పాటించలేకపోయినారన్న విషయం మనం ధ్యానించాం ఎక్కడ కూడా ఈ బైబుల్ స్టడీస్ ధ్యానించాం ఎందుకు అన్నప్పుడు ప్రభు ఈ దర్శనం మనం చూపిస్తు పోయిన వారం నుంచి వారికి సంకుబడి కొంగ రెక్కల వంటి రెండు రెక్కల గెలవు అన్న వాక్యాన్ని జ ఆపేసుకున్నాం మనం అయితే నేను ఆ వీడియో మీకు చూపించదివారం కొంచెంసేపు నేను చాలా జాగ్రత్తగా జానించిన ఆ వీడియో మొత్తం చూసిన అది వన్ ఫార్టీ ఫైవ్ ఆ వీడియో ఆ ఫార్టీ ఫైవ్ వీడియోలో చూసినప్పుడు దాని గుణగణాలు చూడసారి లేవియా కాండము పదకొండవ అధ్యాయంలో దానికి సంబంధించిన విషయాలు రాసిండు దేవుడు ఎప్పుడు పదకొండవ అధ్యాయము పంతొమ్మిది అనుకుంటా పంతొమ్మిది వరకు చూడండి ఒకసారి మూడు విషయాలు అక్కడ ఉన్నాయి సంకుబుడి కొంగ ప్రతి విధమైన కొంగ తర్వాత ఏం సిస్టర్ కూకుడు గువా ఓకే సరే అక్కడ ఈ పక్షులు అపవిత్రమైనవని ఉంది సరే వీటిని తినకూడదు వాటిని తినొచ్చు అని కూడా ఉంది అక్కడ కొన్ని విషయాలు కానీ దేవుని దృష్టిలో మొదటి నుంచి కూడా ఆ మనం నాన్ వెజిటేరియన్స్ కాదన్న విషయాన్ని నీకు ఎన్నిసార్లు చూపించిన దేవుని దృష్టిలో ఆది కాండము మొదటనే ఉంది ఆ మీకు కూర మొక్కలను ఆహారంగా ఇచ్చి అన్నాడు కానీ వాళ్ళు ఎప్పుడైతే పాపం చేసినారో దాని తర్వాత ఆ వెజిటేరియనిజం మాయమైపోయింది మీరు అది గమనిస్తారు అక్కడ బైబిల్లో ఎప్పుడైతే వాళ్ళు పాపం చేసినారో అక్కడ వాళ్ళు దేవుణ్ణి చూడడానికి భయపడుతున్నారు సిగ్గుపడుతున్నారు దిగంబర్ల మనీ సిగ్గపడ్డారు ఎందుకు దిగంబర్లను గుర్తించారు అంటారు గుర్తించలేకపోయారు అప్పుడు మీరు దిగంబర్లను ఎవరు మీకు చెప్పారు దేవుడు కదా దాని తర్వాత వారు ఆకులతో వాళ్ళ శరాలని కప్పుకున్నప్పుడు దేవుడు వారికి ఒక బలి అర్పించి దాన్ని చంపి ఫస్ట్ టైం ప్రభు అక్కడ పశువుని చంపడం మనం చూస్తూ కానీ ఆయన దృష్టిలో అది లేదు మొదటి నుంచి కూడా అనేసి నేను మీకు వెజిటేరియనిజము అవన్నీ నేనేం చెప్తలే మీకు నేను వెజిటేరియన్ గురించి సపోర్ట్ చేయలేదు నాన్ వెజిటేరియన్ సపోర్ట్ చేయలేదు ఎందుకనేది సైంటిఫిక్ గా కూడా చూపించాను మీకు నేను వెజిటేరియన్స్ కి బీ టువెల్ క్రానిక్ గా ఉంటుంది అంటే రక్తక్షణత రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ కావు వెజిటేరియన్స్ కి ప్యూర్ వెజిటేరియన్స్ కి రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ కావు ఎందుకంటే ఏ వెజిటబుల్ ఏ ఫ్రూట్లో కూడా బీటువెల్ లేదు అది కేవలము మిల్క్ లో లేక అనిమల్ ప్రొడక్ట్స్ లోనే ఉంటది బీట్వెల్వ్ బీట్వెల్వ్ అనేది కూడా అదొక బీ కాంప్లెక్స్ లోని ఒక విటమిన్ అది కానీ అది అది ఎప్పుడు తయారైతుంది అది సృష్టిలో ఉండదు అది బీట్వెల్వ్ ఒక బ్యాక్టీరియా ద్వారా తయారైతుంది ఆ బాక్టీరియా కేవలం పాలలో ఎగ్లో లేక మాంసపు పదార్థాలలోనే ఉంటది అది ఆ బాక్టీరియా ఆ బాక్టీరియా మన కడుపులోకి వెళ్లినప్పుడే బీ కాంప్లెక్స్ ఫార్మ్ అవుతుంది బాడీలో అప్పుడు ఫార్మ్ అయినప్పుడే రెడ్ బ్లడ్ సెల్స్ ఇంప్రూవ్ అవుతా ఉంటాయి బాడీలో రక్తక్షణత అందుకే ఎక్కువ వెజిటేరియన్స్ ఉంటాయి అందుకే వాళ్ళు అప్పుడప్పుడు డోస్ ఆఫ్ బీకాంప్లెక్స్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది ఒక త్రీ ఇంజెక్షన్స్ వారానికి లేకపోతే సిక్స్ ఇంజెక్షన్స్ లేక ట్వెల్వ్ ఇంజెక్షన్స్ రాస్తారు డాక్టర్స్ క్రానిక్ స్టేటస్ ని బట్టి ఆ ఇంజెక్షన్స్ తీసుకోకపోతే వాళ్ళకి రక్తక్షణత అయిపోయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి మరణిస్తారు కూడా లేక ఇంటర్నల్ ఆర్గన్స్ దెబ్బతింటాయి రక్తం ప్రసరించకపోతే ఆర్గన్స్ తగిన ఆక్సిజన్ बल पोषक पदार्थ आर्गन दि चाल म्यूर्जिटे हार्ट प्राब्लम उपमेटी सर दूरी मैं डीटल्द्वेदी देश दृष्टि मतलब वेजिटेरियज का, का, मत का मत स्टार्ट आने कड़प्ल की पोवाल मुझे राशपेटे एपड़ आ रीति जीवन పాపపు జీవితాన్ని లో వచ్చింద్రో అప్పటి నుంచి వెజిటేరియన్ కాన్సెప్ట్ వచ్చింది సరే తర్వాత వెజిటేరియన్ కాన్సెప్ట్ ఈ పదకొండాదిలో తీసినప్పుడు ఎద్దినది అనేసి ఈ మనం కృత నిబంధన కాలంలో ఉన్నాం బ్రదర్ మనం ఏదైనా తినొచ్చు అని జస్టిఫై చేస్తా ఉంటారు చర్చిల పాస్టర్స్ చెప్పడం నేను చాలా విందం ఎప్పటికైనా వాక్యమే దాన్ని నువ్వు మార్చడానికి విల్లేదు పేతుడికి కలిగిన దర్శనాన్ని పట్టుకుని మీరు ఏదైనా వస్తువు తినొచ్చు అని చెప్తారు పేతుడికి దర్శనం కలిగింది కదా ఆ దర్శనంలో పరలోక నుంచి ఒక దుప్పటి దిగడం అందులో సమస్త చతుష్పాద జంతులు ఉన్నట్లు వాటిని చంపుకొని తిను అని పవే దేవుడే మాట్లాడుతున్నట్టు స్వరం వినిపించిందని చెప్తా ఉంటాడు కానీ అవి ఆత్మీయమైన అన్న విషయాన్ని చెప్తాడు కొన్నేళ్లు ఇంటికి వెళ్ళాక కొన్నేళ్లు కుటుంబం రక్షింపబడినాక నాకు ఇప్పుడు అర్థమైంది ఆ దర్శనం ఆ కళ అంటాడు కాబట్టి అది మాంసం తినడానికి రకరకాల వస్తువు తినడానికి కాదు ఈ రోజు నేను క్రిస్టియానిటీ లా రకరకాల రకరకాల జీవనాశ్రం తినడము అది అక్కడే కనిపిస్తుంది నీకు ఏమి తిందుమా ఏమి తాగుదమా ఏమి ధరించుదమా అనేది ఈలోక విధానం కాబట్టి క్రైస్తవులు ఈలోక విధానాన్ని పాపిస్తుందా లేదా ఈరోజు టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కడ చూసినా ఏ టీవీ ఛానల్ అని చూసినా మీకు పాకబోధిని లేక దాన్ని ఏమంటారు మీరు ఆ దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటారు టీవీ ఛానల్స్ అభిరుచి అయినప్పుడు ఇన్ ఇంటి ఇంటి వంట అని ఛానల్స్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు అంటే ఇంతకు ముందు లేవా అప్పుడు ఉన్నాయి అప్పుడు పుస్తకాల రూపకంగా ఉండేది ఈ రోజు ఎవ్రీ డే టీవీలో ఒక ఒక పర్టికులర్ ఛానట టీవీ ఛానల్ ఇరవై నాలుగు గంటలు ఆ ఛానల్లో ఇవే వస్తూ ఉంటాయంట ఏ వంటలు వండుకోవాలా ఎట్లా వండుకోవాలనేది వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తా ఉంటే వీళ్ళు ఇక్కడ గుర్చొని నేర్చుకుంటుంటారు ఎవరు తెలుసు అది లోకపు విధానం అని ప్రభు మనకి ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు చూపించింది కూడా థిండికి విషయం సంబంధించిన విషయాలు ఎన్నిసార్లు ప్రభు మనతో కానీ వీటిని ఎందుకు తినద్దు అన్న విషయము ఆత్మీయంగా అర్థం చేసుకునే ప్రయత్నించాలి ఎందుకంటే ఇవన్నీ పాత విగతించి ఆత్మీయంగా మారినాయి సంకపుడి కొంగ ఎందుకు తినద్దు దాని గుణగణం అది నీచమైనది అపవిత్రమైనది అని అక్కడ వాక్యం ఎందుకు అపవిత్రమైంది అన్నప్పుడు అపవిత్రత దీనికి సంబంధించినది అది శరీరమైన ఆత్మీయమైందా రెండు కానీ యుగ సమాప్తికి అవి ఆత్మీయంగా ఎక్కువగా అనిపించాలి కానీ ఇంకా శరీరంగానే చూస్తూ ఉంటాం మనం వాటిని ఉదాహరణకి వాటి అన్నింటిని ఎందుకు పెట్టింది అంటే అవి స్కావింజర్స్ ఈ కొంగ జాతికి సంబంధించిన ఈ పక్షులన్నీ వాటిని రీతిగా చెప్పాలంటే స్కావెంజింగ్ బర్డ్స్ అంటారు అంటే చనిపోయిన వాటిని లేక కుల్లిపోయిన వాటిని అక్కడ పరిసరాల్లో ఉన్న వాటిని క్లీన్ చేయడానికి కొరకు దేవుటిని సృష్టించింది అట్లనే డాగ్స్ పిగ్స్ అవి ఏం చేస్తాయి సరౌండింగ్స్ ని క్లీన్ చేస్తూ ఉంటాయి గురుగా ఉంటే ఇంకేమనుంటే ఉంటే అవన్నీ క్లీన్ చేసేస్తా ఉంటాయి వాటిని పుట్టించింది దాని కొరకు వాటిని అవి క్లీన్ చేయడం కొరకే వాటిని పెట్టింది దేవుడు అదే రీతిగా వాటర్స్ ఒక ఇప్పుడు తాబేలు లాప్స్టర్స్ ఎండ్రకాయలు తెలంగాణ భాషలో చెప్పాలంటే పీతల్ అంటారు అక్కడ తర్వాత జెల్లీ ఫిష్ స్టార్ ఫిష్ కొన్ని రకమైన కొన్ని రకాల ఫిష్లని ఆ వాటర్ ప్యూరిఫికేషన్ కొరకు పెట్టింది అందుకే ఊర్లలో మీరు బోయి చూస్తే బౌలలో తాబేల్ని విడిచి అది వాటర్ ని ప్యూరిఫై చేస్తూ ఉంటది అంటే ఆ చనిపోయిన జీవరాశ్రాన్ని అది తినేస్తూ ఉంటది వాటి గుణగనది చనిపోయిన వాటిని తినేది చెత్తం తినేది గుణగనది అట్లా అవి చెత్తం తింటాయి కాబట్టి వాటి శరీరం రోగంతో నిండి ఉంటాయి నువ్వు వాటిని తింటే నీకు రోగం వస్తుంది ముఖ్యంగా లేవి పాండ ఎందుకు చెప్పింది వాళ్ళ యాచకులు సేవకులు దేవి సేవకులు వాటిని తింటే వారి శరీరం రోగం వస్తే రోగంతో ఉన్న శరీరంతో దేవుని ఏరీతిగా స్థుతించగలవు ఎట్లా నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు అన్ని విషయాలు సరే అదే ఒక రీతిగా సంకుబుడి కొంగు ఏంటంటే అది అపవిత్రమైంది ఎందుకన్నప్పుడు ముఖ్యంగా తకిన కొంగలతో కాకుండా స్పెషల్ గా దానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఇక్కడ ముఖ్యంగా దాన్ని తినకూడదని ఆత్మ దృష్టిని ఇప్పుడు చూసుకోవాలి మీరు పేతులు కలిగిన దర్శనం దాని తినకూడదు దేవుడు పరిషుత పరిస్థితి వాటిని మీరు తినొచ్చు అని అన్నాడు అక్కడ పేతిరుత కానీ నేను నేను ఎప్పుడు కూడా వీటిని తినలేదు ప్రభు అంటాడు అంటే లేవికాండం అక్కడ పాటిస్తుండు కానీ నేను ఎప్పుడు వాటిని తినలేదు కానీ నువ్వు దాన్ని ఆత్మీయ విధానాన్ని అర్థం చేసుకోలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఆత్మీయ విధానం ఏంటంటే ఈ లోకస్తులు ఈ జీవాస్తులతో పోల్చబడినారు వాళ్ళ జీవితాలు అపవిత్రంగా ఉంటాయి అయిన గాని మనం వాళ్ళని నిషేధించద్దు అన్న విషయాన్ని ఆత్మీయంగా చూపిస్తున్నాడు అందుకే కొర్నేలి కుటుంబం అనిల కుటుంబం వాళ్ళ మీద కూడా ఫస్ట్ టైం పరశురాత్మ కుమరింపబడింది కదా అపోస్ట్ల కార్యంలో నూట ఇరవై మంది మీద పరశురాత్మ పడినాక తర్వాత అనిల మీద పడింది అక్కడే కొర్నేలి తన కూతుర్ల మీద కుటుంబికుల మీద ఫస్ట్ టైం పడింది అనిల మీద దాని తర్వాత ప్రపంచం విస్తరించింది అంటే యూదులకి గ్రీసు దేశం కొర్నేలి గ్రీసు దేశస్తుడు లేక రోమా రోమా గ్రీసు నుంచి బయట పుట్టింది రోమా పట్టణం రోమా దేశం లేక ఒకప్పుడు దేశం ఉంది ఇప్పుడు పట్టణం ఉంది ఇటలీ దానికి దేశం రోమా దానికి ఏమన్నా రాజధాని కాబట్టి రోమేలు గ్రీస్ నుంచి బయట పుట్టిన వాళ్ళు తర్వాత జరిగిన విషయం ఇది కథ సంవత్సరాల తర్వాత జరిగింది అలెగాండర్ కొట్టి చనిపోయిన మూడు సంవత్సరాలకి అలెగాండర్ కి ముగ్గురు సైన్యాధిపతులు ఉంటే వాళ్ళు ఆయన చనిపోయినాక దాన్ని మూడుగా విభజించుకున్న దేశాన్ని ఒక్కొక్క సైన్యాధిపతి ఒక్కొక్క రాజులాగా అయిపోయి ఆ దేశాన్ని మూలుగా విభజించుకున్నాక దాన్ని నడిపించలేక పెరవాలి రాజ్యాన్ని పరిపాలించలేదు ఎందుకంటే సైన్యాధిపతి యుద్ధంలోనే ఉండాలి వాడు రాజు లాగా ఉండలేదు పనికెలో విధానం అడ్మినిస్ట్రేషన్ తెలియదు దాంతో కొలాబ్స్ అయింది కొలాబ్స్ అయినాక రోమ్ బయటకు వచ్చింది నుంచి గ్రీస్ లోకి రోమ్ బయటకు వచ్చింది సరే అది చరిత్ర నిజంగా జరిగింది కానీ సంకుబుడి కొంగ గుణగణం ఏందన్నప్పుడు నేను ఆ వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది అనేసి నేను మిమ్మల్ని టీవీని చూడమనేసి సినిమా చూడమని చెప్తా ఆ ముఖ్యంగా ఆ స్టాక్ లేక స్ట్రోక్ అంటారు ఆర్ సైలెంట్ ఇంగ్లీష్ లో స్టోక్ అనేది ఆ పొంగ పేరు అది దాని గుణగనం ఏంటంటే ఫస్ట్ పాయింట్ నేను నేర్చుకున్నా వీడియోలో అది చాలా హైయెస్ట్ ప్లేస్ లో గు కట్టుకుంటుంది అక్కడ చెప్తుండ కూడా కామెంటేటర్ ఎన్నికల నుంచి అది అన్నిటికంటే అన్ని పక్షుల చాలా ఎత్తైన స్థలంలో దానికి గురు కట్టుకుంటుంది కాబట్టి ఎత్తైన స్థలము దేనికి సంబంధించింది రెండు విషయాలు ఒకటి ఎత్తైన స్థలంలో ఉన్నతమైన స్థలంలో మన ప్రభు నివసిస్తాడు దాని తర్వాత ఏదో మనము ఉభదాలు చూసినప్పుడు వాడు ఎప్పుడూ ఎత్తైన స్థలంలోనే ఉండడు వాడు కదా ఏదో సంతానం ఎత్తైన స్థలంలో ఎత్తైన కొండల మీద శయ్యూ పర్వతము మన్యం అక్కడ పర్వతం మీద ఉండే వాళ్ళ కాలనీ అంత హైయెస్ట్ ప్లేస్ లో వాళ్ళు కాలనీస్ కట్టుకుని ఇళ్ళు అక్కడ జీవించు వాళ్ళు కాబట్టి సంఖ్యపూడి కొంగ ఫస్ట్ గుణగణం ఏందంటే హయ్యెస్ట్ పొజిషన్ లా ఎదగాల హయెస్ట్ పొజిషన్ లా నా గుణం రెండవ గుణగణం ఏందంటే అది ఇతర దాని దాని కోవకు చెందిన ఇతర కొంగల గూడ్లని దోచుకొని వస్తుంటది అది ఒకదాన్ని గూడు పోయి దాంట్లోకి కొన్ని వస్తువులను తీసుకొచ్చుకొని దాని కూడా పెట్టుకుంటది అంటే అది దోచుకునేది అని అర్థం ఓ రీతిగా చెప్పాలంటే సరే మీకు తేళ్లకు సాదృష్టం మీకు తెలుసు పొడుచుకునేది అన్ని తేళ్లకు సాదృష్టం అదొక మతపరమైన గుంపుకు సాదృష్టం అని మనకు తెలుస్తుంది మనం చూపించిన అనే కాబట్టి ఈ కొంగ గుణగణం చాలా ఇంకా కొన్ని నేను తగిన పాయింట్స్ నీకు చెప్పనవసరం లేదు దాని జీవించే గుణగణం అంత చాలా చెత్తగా జీవిస్తుంది అన్న విషయాన్ని చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి అది ఫస్ట్ పాయింట్ ఉన్నత స్థితి ఉన్నత స్థితిలో ఉన్నత స్థలంలో గుణగణం రెండవది ఇతరుల నుండి గుణగణం ఇవన్నీ అపవిత్రమైన ఇది లోకస్లో జీవితం కాదా ఈ లోకంలో అనేకలకి పై పొలం ఉందా లేదా ప్రత్యేకంగా నేను హైయెస్ట్ పొజిషన్ లో ఉండాలని ఉందా లేదా చెప్పండి ఎవరైనా నీకు ప్రమోషన్ ఇస్తే నాకు వద్దంటావా చెప్పండి ఏం నువ్వు వెళ్తావా నేను మూడు సార్లు నో అన్న ప్రమోషన్ నాకు డైరెక్టర్ పోజిషన్ ఇస్తే నాకు వద్దని చెప్పిన చాలా మంది నన్ను నా సబ్ఆర్డినెట్స్ ని నా తల మీద కూర్చోబెట్టిారు డైరెక్టర్స్ లాగా నాకు ఆ ఫీలింగ్ కూడా నా కంటే కిందోడు నా మీద కూర్చున్న ఫీలింగ్ ఏం లేదు కానీ అది ఈరుతిగా నా సేవకు నా జీవిత విధానానికి అడ్డో నాకు తెలిసి కాబట్టి నేను ముందుగానే దాన్ని గ్రహించగలిగిన దాని తర్వాత నా తర్వాత ముగ్గురు డైరెక్టర్లు అయినారు ఒక్కడున్న కూడా తర్వాత వాళ్ళందరు నా రూమ్ కి వచ్చి నా దగ్గర కూర్చొని సార్ మీ డెసిషన్ కరెక్ట్ అనేసి నా గురించి పొగుడుతున్నారు కానీ నన్ను పొగుడితే నాకు వచ్చినది లేదు వానికి వచ్చినది లేదు వాడు చేసిన తప్ప వాడు చేసుకున్నాడు సరే నేను ఎందుకు ఉన్నత స్థితికి ఎదగదు నేను ఎదగాల కదా కానీ ఆ రియలైజ్ అయినది ఏంటంటే ఆత్మీయ జీవితంలో మనం ఉన్నత స్థితికి ఎదగాలి ఎందుకంటే మన ప్రభువు సీఎను పర్వతం మీద నివసిస్తున్నాడని మనం మెన్సెలా ధనించాం ఇక్కడ ఆయన సియోనోపా నివసిస్తున్నాడు గొరటిల్లా ఎక్కడికి వెళితే వారక్కడికి మెల్లేరియన్ ఉంది ఎక్కడా ప్రడం గంధంలో మనం జనించినాం పద్నాలుగా ప్రడం గంధం పద్నాలుగో అధ్యాయం కాదనుకుంటు ఒకసారి చూడు పన్నెండుకు ముందే కావాలి అది పద్నాలుగుకి ముందే ఉండాలి ఎందుకంటే పన్నెండవ అధ్యాయంలో ఆ మనమైన స్త్రీ గురించి మనం జనించిన ఒకరోజు సూర్యుని ధరించుకున్న స్త్రీ పన్నెండవ అధ్యాయము అంతేనా ఏమరా పద్నాలుగు నాలుగులనా కొనబడ్డవారు ప్రధమ ఫలం లక్ష నలభై నాలుగు వేల మంది గురించి మాట్లాడుతుంది సరే శివులు పర్వతం మీద నిత్యము మనము అతనితో పాటు నివసించే వాళ్ళం కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ఉన్నత స్థితికి ఎదగడం నేర్చుకోవాలి మీరు అనజ్ అట్లయితే ఈ లోకంలో లీడర్షిప్ ఇవ్వకపోతే దేవుని బిడ్డల లీడర్షిప్ ఇవ్వకపోతే ఈ దేశం నాశనమైపోతుంది కదా అన్యో ఈ దేశంలో రక్షణ పొందిన వాళ్ళు లీడర్షిప్ పొజిషన్స్ తీసుకోకపోతే ఇది అంతకంతకు చెడిపోదు దేశం అని మీరు అనొచ్చు కదా జస్టిఫికేషన్ అర్థం చేసుకోండి బైబుల్ అంతటా దేవుని బిడ్డలు ఎవరు కూడా హయ్యర్ పొజిషన్స్ పొందుకోలేదు సపోర్ట్ పొజిషన్సే పొందుకున్నాడు యోసేపు జీవితం చేయండి ఫరో రాజుకి అడ్వైస్ ఇచ్చేవాళ్ళలాగున్నాడు దాని ఏళ్ళు చూడండి నెప్పు కట్టినసరికి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు లాగా ఉన్నాడు కాబట్టి మనం ఆత్మీయ జీవితంలో హైయెస్ట్ పొజిషన్ ఎందుకు ఎదుగుతామంటే ఈ లోకస్తులకు అడ్వైస్ ఇవ్వడం కొరకు వాళ్ళని మార్చుకోవడం కొరకు మన ప్రభుత్వం నడిపించడం కొరకు దే మనకు ఆ చూపించింది కానీ మతపరమైన జీవితంలో ఏం జరుగుతుందంటే డైరెక్టర్ పొజిషన్స్ హైయెస్ట్ పొజిషన్స్ పొందుకొని వాళ్ళ జీవితాలంతా అక్కడ వృధా చేసుకుంటున్నారు ప్రభు కొరకు సాక్షిగా ఉండలేకపోతున్నారు లంచం తీసుకోకపోతే నువ్వు అక్కడ ఎందుకంటే నీకు ఉన్న వాళ్ళందరూ లంచం తీసుకుంటారు నువ్వు తీసుకోకుండా తీసుకోకపోయినా నాకు చెప్తారు చాలా మంది అవి ఆ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా తీసుకొచ్చి నీ డెస్క్ లో పడేసుకోంటారట నువ్వు తీసుకోవు కానీ నీకు తీసుకొచ్చి పడేసిపోతాడు ఎందుకంటే నువ్వు తీసుకోవు మళ్ళీ మేము తీసుకోకుండా ఉండలేం కిందోళ్ళు వేరే వాళ్ళు కాబట్టి మేము తీసుకోకుండా ఉండలేం కాబట్టి నువ్వు నోరు మూసుకోవాలి లేకపోతే మాకు కష్టం అవుతుంది అని నోరు మూడడం తీసుకొని పోతారు ఎట్లా చేసినా పాపం పాపమే కదా ఆ పొజిషన్స్ లో ఉండడం చాలా కష్టం సరే సమర్థించుకొని ఉండడం అంటే మనుషులతో నువ్వు సమాధాన పడుతున్నావు కానీ నీ ప్రభుత్వం సమాధాన పడాలన్న వాక్యం ప్రభు మనల్ని ఎన్ని సార్లు హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి సంకుబుడి కొంగ అపవిత్రమైంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ ఇద్దరు సాక్షులు సంకుబుడి కొంగ సరే మూడవ గుణగణం నేను పోయినవరమే మీకు చూపించిన మూడవ గుణగణం ఏంటంటే అది ఎన్ని కొన్ని వందల వేల పొంగలను చూసినా గాని అన్ని ఒకటేలాగుంటాయి అది ఆశ్చర్యకరమైంది అన్ని ఒకటేలాగుంటాయి అంటే ఒకటే సైజ్ ఉంటాయి ఒకటే కలర్స్ ఉంటాయి అంటే ఏంటి బాడీ అంతా తెల్లగుండి దాని రెక్కలు మట్టుకు నల్లగుంటాయి అది దానిలోని స్పెషాలిటీ బాడీ అంతా తెల్లగున్నది కేవలం రెక్కలే నల్లగున్నాయి కాబట్టి ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాల తెలుపు నలుపు కలిసిన జీవితమే సంకుబడి కొంగ జీవితం లేక అపవిత్రమైన జీవితం అంటే ఒక దిక్కు ప్రభుని వెంబడిస్తూ ఇంకొక దీకు చీకటిని వెంబడించడం అన్న జీవితానికి సాదృశ్యం అందుకు ప్రభు స్పెషల్ గా ఆ కొంగన్నాడు ఈ ఇద్దరు సాక్షుల గురించి విశదీకరించడం ఎందుకంటే నేను ఇద్దరు సాక్షుల గురించి ఎన్నో పుస్తకాలు చదివినా ఎన్నో ప్రాంతాలలో విన్నా గానీ ఎవరు కూడా ఈ శంకుబడి కొంగి కనెక్షన్ చూపించలేదు కానీ మనకు ఎందుకు చూపించింది గ్రంథానికి ఇంతకు ముందు దర్శనంలో ఆ ఉన్నాయి ఆ ఇద్దరు సాక్షులకు సంబంధించిన వాక్యలు ఉన్నాయి కాబట్టి ఈ కనెక్షన్ ఎందుకంటే పైన కింది దర్శనానికి కనెక్షన్స్ ఉన్నాయి అది ప్రభుత్వం మనం చూపిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి ఐదవ అధ్యాయము సెకండ్ గ్రంథం ఐదవ అధ్యాయము ఈ రోజు ఆ యొక్క దర్శనాన్ని మనం ముగించుకుంటాం వచ్చేవరము ఆరవ అధ్యాయంలోని దర్శనం ఇది ఇంతకుముందు కూడా ధ్యానించిన ఆరవ అధ్యాయంలోని దర్శనం జకర గ్రంథము మొదటి అధ్యాయంలో ఉన్న దర్శనమే మొదటి దర్శనమే చివరి దర్శనము ఒకటే ఈ విషయాలు బాగా అర్థం చేసుకోండి ఆరవ అధ్యాయంలో ఉన్నది చివరి దర్శనం జకర్యా చివరి దర్శనం అంటే ఎనిమిదవ దర్శనం ఎనిమిది అంటే నూతనమైనది ఆత్మీయ అర్థం చేసుకోవాలి ఏడు అంటే సమాప్తమైనది ఏడవ దినం అంటే సమాప్తం ఎనిమిదవ దినము నూతన దినము లేక కొత్తదైనది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మొదటి నుంచి ఐదవ అధ్యాయం వరకు ఏడు దర్శనాలు ముగిస్తే ఆరవ అధ్యాయంలో ఎనిమిదవ దర్శనము దాంతో జకర్యా సేవ ముగిస్తుంది జకర్యా ఏడవ అధ్యాయం నుంచి తక్కిన ఆయన రాసినే మనం ఎప్పుడో ధ్యానించినాం అంతేనా తొమ్మిది నుంచి కరెక్ట్ తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగవ అధ్యాయం వరకు జకర్యా రాసినది కాదు అది ఇర్మియా గ్రంథంలోని కొన్ని తీసుకొని వాటికి ఆత్మబేట్ జతపరచరని మనం గణించినాం కాబట్టి మొదటి ఎనిమిది అధ్యాయులు జకరియా రాసిండు తొమ్మిదవ అధ్యాయం నుంచి పద్నాలుగో అధ్యాయం వరకు ఇరుమియా రాసిన పుస్తకాలకి కొన్ని తీసుకొని అక్కడ జతపరచరు అది చరిత్రలో జరిగింది సరే చాలా మంది అనొచ్చు ఇది కరెక్టా సైంటిఫిక్ కరెక్టా చూడండి ఈ లోకాతీతంగా ఆలోచిస్తే అన్ని తప్పుగానే ఉంటాయి కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ఎందుకు వాటిని జతపరిచిండే అది కంప్లీట్నెస్ వర్క్ ఆ మెసేజ్ సంపూర్తి కణం కొరకు నీకు అర్థం కావడం కొరకు వాటి అట్లా జతపర్చింది ఎర్మియా జకరియ కాల సమకాలీకుడు కాదు జకరి కంటే చాలా ముందున్నవాడు కానీ ఎర్మియా కాలము బబులను ఆరంభ కాలం జకరి బులను ముగించిన కాలం అప్పటికి బబ్లను ముగించింది ఒకసారి చూడండి నేను మీకు చూపించడం అనుకుంటా వాక్యం ఆ విషయాలు హొసయ్య నుంచి హొషయ గ్రంథం నుంచి నా గ్రంథం వరకేమో అసరీల కాలం అశూరు రాజుల కాలంలో వీళ్ళు ప్రవచించినారు ఎవరు నాహోమ్ వరకు తర్వాత హబకుక్ నుంచి జరుకు హబకుక్ జఫనియా వరకు ప్రవచించిన కాలాలు వాళ్ళ కాలాలు కల్దీల కాలం లేక బబులో కాలం కల్దీ అన్న ఒకటే హబ్బే నుంచి మలాకి గ్రంథము బబులను తర్వాత హగ నుంచి మలాఖి గ్రంథం వరకు బబులు కాలము ముగించిన తర్వాత జరిగింది అంటే అప్పటికందరూ వీళ్ళు బంధులుగా చెరసరసంలోకి చెరలోనికి కొనిపోయబడ్డవారు వాళ్ళందరు చెరలోనికి కొనిపోయినాక తిరిగి స్థిర ప్రాణానికి తిరిగి వచ్చిన వారికి సంబంధించిన వాక్యాలవి అక్కడ నుంచి బబుల బయటకు వచ్చిన వాళ్ళు లేక ఆత్మీయ ఆత్మీయ జీవితంలో దేవుని మందిరాన్ని తిరిగి కట్టుకొని కొనాలా అన్న ఆసక్తి కలిగి బయటకు వచ్చిన వాళ్ళకు సంబంధించిన విషయాలు మలాకి హద్దయి నుంచి మలాకి గ్రంథం వరకు సరే జక్కరే అమ్మట్టుకు బబులను కాలము ముగించినాక జరుగుతున్న విషయాలు చెప్తున్నాడు ఇక్కడ తన దర్శనాలన్నీ కానీ పోయిన చూసినాము ఈ ఇద్దరు స్త్రీలు ఆ గంపని ఎందుకో మోసుకొని వెళ్తున్నారు ఎక్కడికి మోసుకొని వెళ్తున్నారు అన్నప్పుడు అక్కడ దూత మాట్లాడుతున్నాడు మీరు ఈ తూమును లేక గంపను తూము అంటే కొలత ఈ గంపను ఎక్కడికి తీసుకొని పోచున్నారని నాతో మాట్లాడుచున్న దూతని నేను అడగగా చీనాలు దేశమందు దానికి ఒక సాలను కటుటకు వారు పోచున్నారు అప్పటికి బబులోను బబులోను కాలం ముగించింది కానీ వీరు తిరిగి అక్కడికి వెళ్తున్నారు అని చెప్తున్నారు చూడండి అది నిర్జనమైన స్థలం ఉంటే తిరిగి ఎందుకు అక్కడికి వెళ్తున్నారు అన్న విషయం అర్థం చేసుకోవాలంటే దాన్ని తిరిగి కట్టడము ఆరంభం అవుతుంది అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం చూడండి దానికి ఒక స్థానం కట్టుటకు పోచున్నారు అంటే తిరిగి బబులు నుండి కట్టడానికి వెళ్తున్నారు శ్రీనారు అంటే అది దాని యొక్క రాజధాని ఒకప్పుడు అది మీకు అర్థం కావాలంటే ఆది కాండము పాదవాద్యానికి వెళ్ళాల చూడండి అంటే తిరిగి ఆదికాడానికి వెళ్తున్నారు మొదట్కే మొదట్లో ఏరీతి ఉన్నారో మళ్ళా ఆ రీతిగానే ఉండబోతున్నారు వీళ్ళు ఎవరు గొప్ప తిరిగి అక్కడికే పోతారు తిరిగి మళ్ళా బబులోనికే పోతారు అది నిర్జనమైన గాని అది చెడిపోయినా గాని తిరిగి దాని దగ్గరికే పోతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి పదవ అధ్యాయం పదవచనంలో అకద్దుల్ కనే దాని పేరు అది ఆ పట్టణాల పేర్లు శినారు క్షీణారు దేశంలోని బాబేలు ఎరేకు అఖద్దుల్ ఖనే అను పట్టణములు అతని రాజ్యములకు రాజ్యంలో మొదలు అంటే ఇది నిమ్రోజ్ కు సంబంధించిన వాక్యం ఇక్కడ ఉంది నిమ్రోజు శ్రీనారు అనే ప్రాంతం నుంచి మొదలుకొని ఆ పట్టణాలన్నీ పరిపాలించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు అంటే తిరిగి నిమ్రోజ్ దగ్గరికి తీసుకెళ్లిపోతుంది అన్నాడు నిమ్రోదు ఏం చేసిందన్న విషయం అన్నప్పుడు బైబుల్ అంతట్లో ఆ దేవుని బిడలందరినీ నిమ్రోజ్ వచ్చిందేమో హాము సంతతికి వెళ్లి తన అన్న తన పెదనైన పిల్లలంతా క్షేమ వంశీయులు రెండవ పెద్దయిన పిల్లల సరే చిన్నైన పిల్లలు వచ్చి యాపేతు సంతతి వాళ్ళు షేము వంశస్థులను యాపెత్ వంశస్థులు అంటే పెద్దవాళ్ళు పెద్ద పెద పెదనైన సంతానము చిన్నైన సంతానానికి మధ్యలో ఉన్నవాడు వీడు నిమ్ర హాము సంతతి వాడు అయితే సాధారణంగా అయితే షేము వంశంలో ఉన్న పెద్దవాడు రాజు కదా కుమారుని కుమారుడు రాజగౌరమే అక్కడ ఏం జరిగిందో మీరు ఎప్పుడైనా ధ్యానించుకున్నారా మనం అట్లా ధ్యానించలేదు కానీ ఎందుకంటే మనం హిస్టరీని హిస్టరీ రూపకంగా అట ధ్యానించలేము మనం ఇప్పుడు వెనకడికి వాక్యాన్ని హిస్టరీ రూపకంగా ధ్యానిస్తాం ఎందుకంటే అనేది పర్ఫెక్ట్ హిస్టరీ బుక్ డేట్స్ తో పాటు ఇయర్స్ తో పాటు ఉన్నదంటే చరిత్రాత్మకంగా ఇది ఒకటే బుక్ చరిత్ర కరెక్ట్ గా డేట్స్ తో ఎస్టిమేట్ చేసేది ఇది ఒకటే బుక్ ప్రపంచంలో బుక్ లేదు సరే అంత డీటెయిల్ గా మనకి అవసరం లేదు కానీ నిమ్రాడ్ అనేవాడు ఈ స్థలాన్ని పరిపాలించిండు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఏది పరిపాలించిండు విగ్రహ ఆరాధన అక్కడ ఆరంభమైంది అంటే మతపరమే మతపరమైన జీవితం అక్కడ ఆరంభమైంది ఆ ఉన్నత స్థితికి ఎదగాల పెద్ద గోపురం కట్టుకోవాలా గోపురం అంటే ఇంగ్లీష్ లో టవర్ అంటారు పెద్ద గోపురం కట్టుకోవాలా అది ప్రతి మతంలో ఉంటది గోపురం మీకు తెలుసా ప్రతి మతంలో ఉంటది క్రైస్తవ మతంలో కూడా గోపురాలు కడతారు ఎక్కడంటే మీరు కోస్తల ఆంధ్ర పోతే గోపురాలు ఉంటాయి అదే ప్రతి మతంలో ఉంటాయి గోపురాలు మీరు అనుకుంటున్నారా ప్రతి ఆలయం మీద గోపురంగా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది కదా అది లేనిదే ఏది ఉండదు అన్నట్టు కాబట్టి ఇది చర్చ్ అని గుర్తించాలంటే దాని మీద గోపురం ఉండాలా గోపురం కట్టడానికి నార్మల్ గా టూ టు ఫైవ్ ల్యాక్స్ అయితది బ్రదర్ చెప్తాడు దాన్ని ఎట్లా కడతారు అని చాలా కష్టం అది కట్టడం టూ టు ఫైవ్ ల్యాక్స్ ఒక చర్చికి అవుతుంది ఓన్లీ గోపురం కట్టడానికి ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెడతారు మాక్సిమం పెద్ద చర్చ్లు అయితే టెన్ కూడా ఖర్చు అవుతాయి దాని తర్వాత దాని మీద సిల్వ పెడతారు దాని కింద గంట పెడతారు ఇవన్నీ మీకు తెలుసు చిహ్నాలు గోపురం కట్టడం అంటే అంటే అట్లుంటేనే అది చర్చ లేకపోతే అది చర్చి కాదు అన్నట్టు అంటే శనకనే గుర్తింపు బోదనం అంటే గోపురం కట్టుకోవడం అంటే గుర్తింపు కొరకు మాకు ఒక ఐడెంటిటీ ఉంది అన్న విషన్ ఎవరు ఎంత పెద్ద గోపురం కట్టుకుంటే వాళ్ళు గ్రేట్ అన్నట్టు అది విధానం కాబట్టి గోపురం కింద ఏం పెడతారు రకరకాల వస్తువులు పెడతారు గోపురం నాటకం ముందు ఇంకేమేమో చేస్తూ ఉంటారు పూజలు చేస్తారు దానికి శాంతి చేస్తారు దాని కింద బంగారం నాటుతారు ఇంకేమేమో నాటుతారు ఫౌండేషన్ స్టోన్ వేయకముంది దాంట్లో గోల్డ్ వేస్తారు సిల్వర్ ఇంకేమేమో వేసి విలువ గల వస్తువులు సీల్ చేసి గోపురం కడతారు అదంతా అపవిత్రంగా కనిపిస్తుంటాయి అంటే నువ్వు దేనికి విలువనిస్తున్నావు గోపురానికి లేక బిల్డింగ్ కి విలువనిస్తున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది కాబట్టి నిమ్మ నుంచి ఆరంభమైంది గోపాల కట్టడం టవర్స్ ఇంగ్లీష్ లో టవర్ అంటారు కాబట్టి ప్రపంచంలో పెద్ద పెద్ద టవర్స్ మీకు ఎక్కడ కనిపిస్తాయి దుబాయ్ లో కనిపిస్తుంది అన్నిటికంటే పెద్ద టవర్ ఇప్పుడు దుబాయ్ లో ఉంది హైయెస్ట్ టవర్ అంటే దుబాయ్ లో ఉంది దాని తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలో ఉండేది రెండు టవర్స్ అవి కూలిపోయినట్లు మీకు తెలుసు పెద్ద పెద్ద టవర్స్ అన్ని కూలిపోతున్నాయి ఇటలీలో ఒక టవర్ ఉంది అది ఇట్లా బెండ్ అయిపోయింది ఎన్నో వందల సంవత్సరాల క్రితం టవర్ ఇట్లా బెండ్ అయిపోయింది అట్లా టవర్స్ అన్ని కట్టుకోవడం అంటే గుర్తింపు పొందడం కొరకు కట్టుకున్న టవర్స్ అన్నట్ టవర్ని ఐడెంటిటీ కొరకు కట్టుకుంటారు కాబట్టి మనకి ఆ టవర్స్ అవసరం లేదు ఎందుకంటే మనకి గుర్తింపు అంటే అవసరం లేదు మన గుర్తింపు కేవలం మన ప్రభు మన ప్రభు చేత మనం గుర్తింపు గానీ ఈ లోకస్లో చేత గుర్తింపు మనం ఎప్పుడు ప్రయాసపడదు ప్రయాసపడతాం అంటే నిమ్రోదు గుణగణం అన నింధు ఆత్మ ఈ రోజు మతపరమైన జీవితంలో ఉంది ఇది క్షీనాలు అప్పుడు అది క్యాపిటల్ సిటీ ఉండే నిమ్రోదు కాలంలో అది దేశం లాగుంది అంతేనా క్యాపిటల్ సిటీ లాగుందా చూడండి పదవ వచ్చినీనారు దేశం అది నిబంధన సార్ కాలం కృష్ణ పట్నం లాగా అయిపోయింది బగ్గులోనే ఒక దేశం అయిపోయింది మీకు అర్థమవుతుందా క్యాపిటల్ సిటీ దేశం కావడము దేశము క్యాపిటల్ సిటీగా మారడం అట్లనే అది కూడా రోమ్ ఒకప్పుడు దేశము ఒకప్పుడు దేశముండే ఇప్పుడు ఒక క్యాపిటల్ సిటీ తయారైంది ఎంతమంది తెలుసు మనం ఉంటున్న హైదరాబాద్ సిటీ ఒకప్పుడు స్టేట్ ఉండే నైన్టీన్ వరకు ఇది స్టేట్ ఉండే కంట్రీ కాదు స్టేట్ ఉండే హైదరాబాద్ స్టేట్ ఉండే నైన్టీన్ వరకు అప్పుడు నిజాం దీన్ని పరిపాలిస్తుండే ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చినాక రిఫార్మేషన్ అయినప్పుడు జవహర్ లాల్ ఆయన లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు ఇది సెపరేట్ స్టేట్ ఉండాలి ఇండియా లోపల ఉండాలనేసి అక్కడ నుంచి ఆర్మీని పంపించండు యుద్దం చేయడానికి ఈయనని కొలగొట్టడానికి అప్పుడు ఈయన ఇక్కడికి వెళ్ళి తప్పించుకొని వెళ్ళిపోయాడు స్విట్జర్లాండ్ కి ఇక్కడ ఉన్న నిజాం డిలీట్ చేస్తే అవసరం లేదు మనకి ఇక్కడ నుంచి ఆయన పోతపుడు చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్నాయి ఓన్ ఫ్లైట్స్ అంత గోల్డ్ అవన్నీ ఇక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్ళిపోయాయి అనేసి ఒక కథ అవన్నీ జరిగిపోయినా అవన్నీ మనకు అవసరం లేదు కానీ స్టేట్ ఉంటే ఒక అప్పుడు ఇది ఈరోజు ఇది సిటీ అయిపోయింది అంతే విధానం అది ఎందుకయి అనే విషయం మనకు అవసరం లేదు కానీ సీనారు దేశానికి ఆయన రాజు ఉండే తర్వాత రకరకాల పట్టణాలు ఆయన అధికారంలో ఉండే అనే విషయం వ్యాఖ్యానిస్తున్నాడు సీనారు అనేది మొట్టమొదటి విగ్రహార్ధన ఆరంభానికి స్థలమది విగ్రహ విగ్రహారాధన స్టార్ట్ అయిందంటే అక్కడ ఎవరి నుంచి నెబ నుంచి తర్వాత జంతువులని వేటాడి చంపుకోవడము ఆరంభమైంది వాణి వాడేనంటనే వాడేనంటే నెబుక నిమ్రాదు నుంచే స్టార్ట్ అయింది నిమ్రాజ్ నుంచే విగ్రహారాధన స్టార్ట్ అయింది నిమ్రాజ్ నుంచే హంటింగ్ చేసి జంతువులని చంపి వాటిని చర్మాన్ని ఒల్చుకొని తినాలా అంటే మాంసం తినాలా అనే గుణగణాలు అక్కడ నుంచి విజృంభించినాయి అందుకే ఇంగ్లీష్ మీరు హెచ్చుగా తినకూడేది వాక్యం బీనాట్ బీనాట్ల సీటర్స్ అని ఉంది అంటే విపరీతంగా తినొద్దని ఉంది వాక్యం బైబుల్లో ఎక్కడన్నా నాకు లేదు గానీ వాడి కడుపే వారి దేవత అని ఉంది అంటే నీ ఆహారమే నీకు దేవత అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆహారాన్ని ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి సరే ఇప్పుడు చూడండి ఆది ఉన్న ఆ షీనాడు ప్రాంతము ఇప్పుడు మళ్ళా తిరిగి యుగ సమాప్తిలోకి బయటకు విషయాన్ని ప్రభు చూపిస్తున్నాడు మనకి చీనారు దేశంలో దానికి ఒక సాలను కటుటకు వారు పోచున్నారు ఎవరు పోచున్నారు గొప్పజనం అందరు పోతున్నారు ఎక్కడ పోతున్నారు బబులోను పోతున్నారు చెరా చెర బబులోనంటే చెర గదా బానిసత్వం వాళ్ళు ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు వారికి రెక్కలున్నాయి సగం సత్యం సగం అబద్ధం సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు అంటే బుద్ధిలేని కన్యకల అర్ధం సగం నలుపుది వాళ్ళ జీవితంలో సగం వెలుగుంది వాళ్ళ జీవితంలో అంటే చూడండి మనము ప్రభుని దుష్టుని ఏరీతిగా కొలవగలము లేక ఇద్దరితో ఏరీతిగా సహవాసం చేయగలం క్రీస్తుకు బెలియాలితో ఏది పొత్తు అనడం లేదా అవసరం లేదు కదా యువ సమాప్తిలో గొప్ప ఆ రీతికి ఉంటారన్న జ్ఞాపకం చేస్తుంది దేవుడు వాళ్లలో అపవిత్ర ఎందుకు ఉంది వాళ్ళు ఒక దిక్కు ప్రభుని ధరించుకున్నారు తెలుపు అంటే ప్రభుని ధరించుకోవడం క్రీస్తుని ధరించుకోవడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక దిక్కు క్రీస్తుని ధరించుకున్నాం అనుకుంటున్నారు ఇంకొక దిక్కు వాళ్ళు చేసే పనులన్నీ చెడు పనులు రెక్కలంటే ఎగిరేడు నా కదా రెక్కలంటే నిన్ను లేవనెత్తం లేవలెత్తే జీవితం అంతా చెడుతనంతో నిండి ఉంది అపవిత్రతతో వాళ్ళు జీవిస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళు నీతి నీతి కార్యములు చేస్తారనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసేదాన్ని అపవిత్రత అయినా గానీ ప్రభు ఎంతో దయగలవాడు వారి రెక్కల క్రింద వారికి తగిన గాలిని అనుగ్రహిస్తాడు అంటే ఆయన పరుశుధాత్మ సహాయం వలన వాళ్ళు బ్రతుకుతున్నారు విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు సరే ఇప్పుడు వీటికి సంబంధించిన ఆత్మీయ విషయాలను మనం ధ్యానించి ఈ రోజు వాక్యాన్ని మనం ముగించుకుంటాం పాత కాలం నుంచి మొదలుకొని కొత్త కాలం వరకు స్త్రీ సంఘంతో పోల్చబడింది పాత కాలమే కానీ కొత్త నిబంధన మనం దీన్ని సార్ ఆ విషయాన్ని కాబట్టి గంపలో ఉన్న స్త్రీ అన్నప్పుడు గంప ఎత్తబడడం అనేది మీరు ఎక్కడ ధ్యానించారా బైబుల్ అంతటా చూడండి ఎందుకంటే దేవుడు మనకు విషయం నేర్పించింది ఈ రోజు మీరు ఏ ధ్యానిస్తున్నారో పాత నిర్బంధ కాలంలో ఎన్నిసార్లు మీరు చదివినారు చూసినారు కూడా అక్కడ అక్కడ ఉన్న ఆత్మీయ సత్యం ఏంది ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏమైంది అన్న విషయాన్ని చూపిస్తున్నారు దేవుడు ఫరో కాలంలో జరిగింది యోసపు కాలంలో జరిగింది ఇది గంప ఎత్తడం అనేది ఫరో దగ్గర ఒకడు పానదాయకుడున్నాడు ఒకడు భక్షకారకుడు ఎత్తున్నాడు చెప్పండి ఆది కాండము నలభై ఉంది కదా గంప ఎత్తిండ వాడు బాస్కెట్ ఆఫ్ ఇంగ్లీష్ లో మీట్స్ అని అంటే రకరకాల వస్తువులు వంటకాలు పిండి వంటకంలోనే ఉంది అక్కడ సరే ఆ పిండి వంటకంలోకి సంబంధించిన దాచనం మనం మినిస్లో జరించాం కదా యూసెఫ్ చెరసేయబడ్డప్పుడు అతనితో పాటు ఇద్దరు పనివారు వారు చెరసలో వేయబడ్డారు ఫరో పానదాయకుడు అంటే ఫరోక్ ఈ ద్రాక్ష పోసి అందించేవాడు పాత్రలో పోసి అందించేవాడు పానదాయకుడు అంటారు భక్ష అంటే ఫరో ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తయారు చేసేవాడు మాస్టర్ అన్నట్టు దాన్ని ఇక్కడ హోటల్స్ అలా మాస్టర్ అంటారు ఈ రోజు మాస్టర్ రాలేదు సార్ అందుకే దోశ పొద్దున ఈరోజు మాస్టర్ రాలేదు అందుకే దోశలేదంటే పిండ ఎంత వేస్ట్ కాదంటే వేస్ట్ కాదు ఫ్రిడ్జ్ లో పెడతాను నీకు జైనికి రాలంటే నాకు రాదు సార్ అంటున్నాడు అరే నేను ఆ ఫీల్డ్ లో లేను నాకు దోశ లేనికొచ్చు నేను మస్తు దోశలు చేసిన అదేమన్నా సైంటిఫిక్ గా ఏదన్నా కొత్తగా టెక్నిక్ అది దోశలు వేయడము అందరం వేస్తాము ఆ దుకాన్ స్టే చేస్తాడు హోటల్ చెతున్నాను ఇక్కడోడే దుకాణి స్టార్ట్ చేసిండు మాస్టర్ రాజుడు కంటే దోషం ఇవ్వలేదు నా కరోజు సరే మళ్ళీ ఏముంది అంటే ఇడ్లీ వడ ఇచ్చిండి ఇడ్లీ వాడదే పోడం చెప్తున్నాను భక్షకారకుడు పానదాయకుడు యోసెప్ ఆ దృశ్యము మన ప్రభు శిల మీద దృశ్యము ఒకటేలా కనిపిస్తుంది మీరు గమనించండి యోసెప్ మన ప్రభుకి సాదృశ్యం ఉండే చెరసలలో కూడా ఆ చెరసలు అంటే బంధించబడ్డ వాళ్ళ అక్కడ శిలో మీద అక్కడ ఒక దొంగ ఇక్కడ వాడు కూడా చెరసలలో ఉన్నట్టే ఉపమాన్ రీతిగా అర్థం చేసుకుంటే అయితే ఆ భక్షకరకుడు కలిగిన దర్శనంలో వాణి తల మీద గంప ఉంది అది ఎత్తబడింది ఆ గంప తల మీద ఎత్తబడింది దాని మీదకి వచ్చి పక్షులు తింటున్నాయి ఏం జరిగింది తర్వాత ఎత్తబడిన గంప ఆ పక్షాన్ని తినేసిపోయినాక ఏసప్ ఈ విషయం చెప్తున్నాడు నీ దర్శనం నీ కల భావం ఏందంటే మూడవ నాడు ఫోర్ నీ తల కొట్టిస్తాడు నరికి వేస్తాడు అని చెప్తున్నాడు ఆ మూడవ నాడు ఏంది అన్నప్పుడు మూడు అనేది మనకు తెలుసు ఇక్కడ మనం నేర్చుకున్నాం మూడు అనేది బైబుల్ అంతటా చివరి అవకాశం ఇంకా నీకు లేదు అవకాశం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు బైబుల్ అంతటా మూడవ నాడు మూడవనాడు అనేది చాలా సార్లు ఉంటది మూడవ నాడు కానా అనే ప్రాంతంలో ప్రభు ఆ విందుకు తన శిష్యులతో పాటు పిలవబడను అక్కడ ఏసి మరియు తన తల్లి ఉండెను అక్కడ చూస్తాం యోహన్ సువార్తలో మూడవ నాడు వాళ్ళ పెళ్లి విందుకు సంబంధించిన ఆత్మీయ విషయాలు మనం ఎన్నిసలేదనిస్తున్నాం ఇక్కడ కాబట్టి మూడవ నాడు ఫరో పుట్టినరోజు చేసుకున్నాడు ఫరో పుట్టినరోజు చేసుకుని భక్షకారకుని తలనరికించండి అంటే వాళ్ళకి బర్త్డేస్ రోజు ఎంటర్టైన్మెంట్ అవసరం అన్నట్టు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఎవరైనా సస్తే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పాత నిబంధన కాలంలో రాజులు అత జీవించారు హెరో కదా వాడిని బర్త్డే రోజు బాత్ని తల నరికించుడు కదా వాళ్ళు అన్నిలు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు బైగులు ఎంత దేవుడి బిడ్డలు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఎక్కడ కనిపించదు ఏ ఆనివర్సరీ చేసుకోలే వాళ్ళు బర్త్డేస్ చేసుకోలేదు మ్యారేజ్ డేస్ చేసుకోలేదు ఇంకేంకేం డేస్ చేసుకోలేదు వాళ్ళు కదా అసలు అసలు చేసుకోవాల్సిన డే కూడా చేసుకోలేదు వాళ్ళు ఏదైతే నువ్వు రక్షణ పొందిన దినము జ్ఞాపకం ఉందా నువ్వు బాప్సం పొందిన దినం నీ జ్ఞాపకం ఉందా అది చేసుకుంటున్నావా ఆ రోజు వదనాలని చెప్పి దేవునికి నువ్వు పడగలాగా చేసుకుంటున్నావా అది కూడా చేసుకుంటలేదు అంటే అవన్నీ నేను ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే భక్షకారకుడు క్షీరఛేదనం చేయబడి దాని తర్వాత పాణదాయకుడు విడుదల పొందిండు వాడి ఉద్యోగం తిరిగి వాడు పొందుకున్నాడు అంటే మరణం నుంచి విడుదల పొందిండు అదే రీతిగా ఒక దొంగ ఆ మానేస్తుడు నరకానికి పోతున్నాడు ఇంకొక దొంగ విడుదల పొందుతున్నాడు శిక్ష నుంచి అనొచ్చు బ్రదర్ వాడు బాప్సం పొందలేదు బాప్సం పొందకుండా పల్లగ్రజం పోతారా చెప్పండి ఆత్మీయత లేదా అది మనం బాప్సం ఇస్తాం కదా ఊర్లో పోయి చాలా మందికి మళ్ళీ దానికి విలువ లేదా అట్లనే కాదు బాప్సం తీసుకోవాలన్నా లేదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న నేను అంత సేవకులు కదా అనేక ప్రాంతాల్లో పోయి సేవ చేసేస్తుంటారు ఎంతో మంది మీరు బాప్సం కూడా ఇచ్చారు నాకు తెలిసి మళ్ళీ ఇవ్వాలన్నా లేదా వాడు బాప్సం పొందలేదు కదా మళ్ళీ ప్రభు అన్నాడు నేడు నీవి కూడా నాతో పాటు పరదేశంలో ఉంటావని అతనికి హామీ ఇచ్చింది మళ్ళీ బాప్సం పొందకుండా పొందలేదా మళ్ళీ మన ప్రజలు పాసం బాగా అర్థం చేసుకోండి రక్షన అనుభవము ఫస్ట్ పాయింట్ నువ్వు రక్షింపబడ్డా అన్నదానికి సాక్షార్థమై బాప్సం పొందుతున్నావు ఎందుకంటే నీ పాపపు జీవితం సమాధి చేయబడింది బాప్సం పొందుతున్నావు అది రోజు రాష్ట్ర పతలు మనం నిన్సల ధనించినాం కానీ చివరి క్షణంలో వాడు రక్షణ పొందిండు అంటే వాడు పండ్ల రాజల్లో పోతరా బాప్సం పొందకుండా ఆ సిచ్యువేషన్ వాడు బాప్సం పొందే అవకాశం లేదు వారికి అది నేను చెప్తున్నాను కాబట్టి ముఖ్యమైనది రక్షణ అనుభవము మనం మనుషుల మీద బాలను మోపుతున్నాం వాటర్ కేర్ షీట్ ఉన్న తలంలో బాక్సాలు ఎక్కడ ఇస్తాం సమ్మర్ లో మళ్ళీ వాడు చచ్చిపోతే రక్షణ పొందినవాడు పోనవాడు ఇటువంటి అన్ని మనం బాలను క్రియేట్ చేసుకుంటాం ఎందుకంటే మతపరమైన జీవితంలో ఎప్పుడు వీపుల మీద బాలను మోపుతా ఉంటాం మనమేమో చిటికనితం కూడా మోపు అని చెప్తున్నాడు సేవకుల గురించి మీరు చిటికనుతం కూడా బారులు లేపడు కాని మీద మట్టు పెద్ద పెద్ద రాళ్లు పెడతారు భుజాల మీద అది మతపరమైన జీవితం కాబట్టి భక్షకారకుని గంప ఎత్తబడడం అంటే వాడి మరణానికి సాదృష్టం కాబట్టి వీళ్ళు ఇక్కడ గంపా లేపుతున్నారు మతపరమైన జీవితము ఏం జరుగుతుంది అన్న విషయం కాబట్టి ఈ గంప ఈలో ఉన్న స్త్రీ తనతో పాటు మూడు విషయాలు కదా ముగ్గురు మూడు విషయాలు అవి అపవిత్రమైన అనేసి దేవుడు బలవంతంగా వాటిని అన్న తోసేసి అంటే ఆయన విధానం బాగా అర్థం చేసుకోండి మళ్ళీ చూడండి ఇది కొల ఇది బైనవేళ్లు తోము అనేను మరియు లోక లోకమంతటా జనులు ఇలాగునా కనబడదురు అని చెప్పాను ఈ లోకంలో అందరూ ఇట్లనే ఉంటారు అంటే దొంగ త్రాసు తోము దొంగ కొలత ఇవన్నీ అపవిత్రమైన కొలతలు నిజమైన కొలతలు కావు అన్న విషయం వ్యాఖ్యం చేస్తుండ్రు ఈ రోజు ఉండే విధానం అట్లా ఉంది అంత కరప్షన్ ఎక్కడ తీసిన కరప్షన్ లోకమంతట కరప్షన్ అని ఈ ప్రవచనం చెప్తుంది అంటే డబ్బుకు సంబంధించింది కొలత డబ్బు సంబంధించింది అందరూ డబ్బుతోనే కోలు ఇస్తున్నారు మనుషులని గొప్ప మర్యాద ఇస్తారు లేకుంటే ఇవ్వరు అన్నట్టు నేను కార్ లో పోతేనే నాకు మర్యాద ఇస్తారు లేకుంటే బండి మీద పోతే అది వెహికల్ కాదా మోటార్ సైకిల్ మీద వెహికల్ కాదా కారు వెహికల్ కానీ మనుషుల గుణగణం అది అన్నట్టు వాడు మీద వస్తే వాడికి విలువేవారు కార్ వస్తే ఎంతో విలువేస్తారు ఈ యొక్క గుణగణం ఈ లోక గుణగణం కాబట్టి ఈ గులత లోకమంతట మనుషులు ఇదే కొలతతో కొల్చబడుతున్నారు దానిలాగనే ఉన్నారన్న విషయం జ్ఞాపకం చేస్తుండే అప్పుడు సీసపు బిల్లను తీయగా అంటే ఆ గంప మీద సీసపు బిల్ల వేసిండదా ఆ సీసపు బిల్లను తీయగా కొల కూర్చున్న ఒక స్త్రీ తనబడెను కాబట్టి ఆ గంపలో కొలతూమ్ అంటే ఒక గంప ఇంగ్లీష్ బాస్కెట్ అని ఆ బాస్కెట్ లో ఏముందంటే స్త్రీ ఉంది తూముంది లేక కొలత ఉంది తర్వాత దోషం ఉంది మూడు ఉన్నాయి కాబట్టి ఆ ఇప్పుడు నాకు ఇంకా బాగా అయింది ఎంతమందికి జ్ఞాపకం ఉంది చెప్పండి కొరంగల్ రాష్ట్రపత్రిక మనం జనిస్తుంది ఈ గంప గురించి నాకు ఇప్పుడు తట్టుతుంది అది వాక్యం మనం జరిస్ం ఇక్కడ కొరంజల్ రాష్ట్ర గంప గురించి చాపాలు పట్టినప్పుడు వాడు గంపలు తీసుకొచ్చేసుకుంటాడు తక్కిన వాటిని బయట పడేస్తాడు అక్కడ కూడా ఉంది గంప కాబట్టి మీరు అర్థం చేసుకోండి గంప దేనికి సాదృశ్యం అన్నప్పుడు అక్కడ నేను చెప్తున్నాడు అలాగుననే అంటే పల్లవు రాజ్యము ఎట్లా ఉంటది యుగ సమాప్తి అని చెప్తుంది గంపలాగా ఉంటదని చెప్తున్నాడు అక్కడ గంపలాగా ఉంటది అంటే అంటే రకరకాల ఉంటే కానీ వాటి తీసి మళ్ళీ బయటపడేస్తాడు మళ్ళీ నీళ్ళ పడేయడం అని చెప్తున్నాడు అక్కడ పౌలు ఆ విషయాన్ని కాబట్టి యుగ సమాప్తిలో మతపరమైన జీవితము గంపతో పోల్చబడింది అది మనకి దౌ తటస్థించలే ఆ విషయం ఈరోజు జ్ఞాపకం చేస్తుంది దేవుడు ఆ గంపలో మూడు ఉన్నాయి స్త్రీ ఉంది అంటే క్రైస్తవ సంఘం లేక మతపరమైన సంఘం సాదృశ్యం దాని అది కొలతతో ఉన్నది అంటే దాని దాని మైండ్ అంతా దాని మీదనే ఉన్నది ఆ స్త్రీ మైండ్ అంతా డబ్బుకి సంబంధించింది మనుషులని కొలత వేస్తుంది ఆ స్త్రీ లేక మతపరమైన జీవితం అంతా డబ్బుతో కూడింది ఎవరు డబ్బు తీసుకొస్తే వానికే విలువలు ఇస్తది అన్న విషయాన్ని జ్ఞాపించుడు ఇది లోకం ఒకటే సిస్టమ్ మాది కరెక్ట్ అని చెప్పడానికి వీళ్ళే ఒక బ్రదర్ నాతో పాటు సేవకు చాలా కాలం నేను ఎక్కడికి వెళ్తే నా ఇంటి దగ్గర ఒక పదిహేను సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా నేను తర్వాత ఆయనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి రావడం బంద్ అయింది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడో రోజు వచ్చింది ఆ రోజు విన్నాడు వాక్యం విని దాన్ని రిపీట్ చేసి వాక్యం ఒక రిపీట్ చేస్తే పక్కన భయంకరంగా తిట్టిర్రు వెలగొట్టిర్రు ఏం మా సంఘం పుచ్చిపోయిందా అనేసి వెలగొట్టిరు ఇప్పటి వర కాబట్టి చూడండి ఈ విషయాన్ని నీకు అర్థమైనప్పుడు ఎట్లా వాటిని ప్రకటించాలనేది నీ సతతలం ఉపయోగిస్తే మటుకు కాని పని నీకు అదే సమస్య వస్తుంది బలహీనత కాబట్టి అది ప్రభువు వలన కలిగింది లేదా అది ఆ టైంకి ప్రకటించనా ఎక్కడ ప్రకటిస్తున్నావు పాలు తాగే వాళ్ళ దగ్గర వాడు భరించినాడు వీటిని ఎట్టి పరిస్థితి భరించినాడు ఈ వాక్యాలు దగ్గరికి ఎంత మంది వస్తూ ఉంటారు ఒకసారి థర్టీ ఒకసారి ట్వంటీ ఒకసారి ఫార్టీ వస్తూ ఉంటారు వెళ్ళిపోతా వెళ్ళిపోతారు ఎందుకంటే ఇది పాలు తాగే స్థితి సంబంధించిన విషయాలు కావు నువ్వు సేవ జీవితంలో ఎన్నో సంవత్సరాలు నాటుకొని ఎంతో ప్రాంతాలలో ఆసక్తితో సేవ చేస్తున్నప్పుడు కూడా కొన్ని విషయాలు ఇవి స్థితిలో ఉంటున్నాయి పాలు తాగేవానికి ఏమర్థం అయితే ఇవన్నీ కాబట్టి యుగ సమాప్తిలో మతపరమైన జీవితం అంతా ధన వ్యామోహంతో కూడి ఉంది ప్రభు వాక్య ప్రభు వాక్యానికి విరోధంగా ఉంది అన్న విషయం చెప్తుంది అందుకు అది దోషమూర్తి దోషమూర్తి అంటే ఈ లోకంలో అన్నిటికంటే స్పెషల్ అది లీడర్ అన్నట్టు దోషంలో లీడర్ దోషమూర్తి అంటే స్పెషల్ లీడర్ అన్నట్టు అన్ని మతాలలోకి వెళ్ళా లీడర్ ఇక్కడ ఉంది నీకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే నువ్వు క్రైస్తవ మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా అని మీరు అనొచ్చు ఇది దర్శనం కాబట్టి సరే ఇది ఇంకా దేనికైనా సంబంధించిందో చెప్పగలరా సరే ఒక పాస్టర్ చెప్తుంటే వింద కొంతకాలం కిందట ఈ ముగ్గురు స్త్రీలు మూడు మతాలకి సాదోషం అని చెప్తుంటే విన్నది సరే మీరే అర్థం చేసుకోండి ఒక మతము కేథలిక్ మతం అంట లోపల కూర్చున్నది కేథలిక్ మతం అంట ఇద్దరు స్త్రీలు ఇటు ఒక స్త్రీ ఉంది కదా ఇటు స్త్రీ అటు స్త్రీ ఉంది కదా అటు స్త్రీనేమో యూధా మతం అంట ఇటు స్త్రీనేమో ఇస్లాం మతం అంట ఈ మూడు మతాలు అపవిత్రమైన మతాలే ఓ రీతిగా చెప్పాలంటే అత చెప్తే కష్టం బయట అది డెలీట్ చేసేస్తాను నేను ఇంటర్నెట్ లో పెట్టాను కానీ ఆ ఇద్దరు స్త్రీ ఆ ముగ్గురు స్త్రీలు మూడు మతాలు మూడు అపవిత్రమైన మతాలే అని ఒక విషయం చెప్తుంది వినానికి కరెక్ట్ గానే అనిపిస్తాను అది ఫిజికల్ గా ఆలోచిస్తే కానీ పాతవి గతించిన సమస్తం కృత్తమైనడు అన్నాడు వాళ్ళు యూనో మతమే గాని ఇస్లాం మతమే గాని మన ప్రభుత్వ ధృవీకరించిన తన కుమారుని ధృవీకరించినప్పుడు వాళ్ళు ధృవీకరింపబడ్డ వారని యోహో పత్రికలో మనం చూస్తాం ఎవరైతే కుమారుని స్వీకరించారో దేవుని యొక్క ఆత్మవారిలో లేదని ఉంది వాక్యం కాబట్టి వాళ్ళు దేవుని యొక్క అంటే ఇస్లాంపదలు ప్రభుని ధృవీకరించారు కదా ఈ రోజు కూడా ప్రభుని స్వీకరించరు మరి భయంకరంగా నేను చాలా మంది గొప్ప గొప్ప లీడర్స్ జూవిష్ లీడర్స్ మాట్లాడత వాళ్ళ లెక్చర్స్ విన్నాను హాలీవుడ్ లో సగం యాక్టర్స్ వాళ్లే యుదులే గొప్ప హీరోలు హీరోయిన్లు అంతా హాలీవుడ్ గ్రేట్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అంతా వాళ్లే అంటే మొత్తం డబ్బంతా వాళ్ళ దగ్గర ఉంది సెవెంటీ పర్సెంట్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా వాళ్ళ ఆధీనంలో ఉంది వరల్డ్ బ్యాంక్ అంతా సెవెన్ వరల్డ్ బ్యాంక్ బోర్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా వాళ్లే అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ వాళ్లే మొత్తం డిఫెన్స్ అంతా ఆర్మీ అంతా కంట్రోల్ పెట్టుకున్నారు వాళ్ళు అంటే ప్రపంచం అంతా వాళ్ళు కంట్రోల్ పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు మన ప్రభుత్వం కిరీకరించు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరు ఆధ్వర్యంలో ఉన్నారు ప్రతి దృష్టి ఆధ్వర్యంలో ఉంటారు కదా ఒక పాస్టర్ చెప్తుంటే లేదు బ్రదర్ వాళ్ళు రక్షింపబడతారు ఎందుకంటే వాళ్ళు పరిశుభ్రం బాబు బ్రదర్ బైబిల్ ఎక్కడ ఉందా పేచు రాష్ట్ర పత్రికలో ఈశు ప్రభుణ్ణి జనంగా మన ఉంది వాక్యం ఈశుప్రౌని ధృవనీకరించిన వాళ్ళు కాదు శారీరకమైనది కాదు బాహ్యానికి యూదురైన వాడు యూదుడు కాడనడు పౌను రమణ రెండవ అధ్యయంలో కాబట్టి ఈ స్త్రీలు సరే ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ప్రపంచమంతటా ఒకటి విధం ప్రపంచంలోని ప్రజలందరూ ఒక ఇదే రీతిగా ఉంటారనే షెడ్యూల్ చెప్పింది ఇక్కడ అంటే ఇదంతా ఒక ఎకనామిక్ సిస్టమ్ లేక ఆర్థిక వ్యవస్థ ఇదంతా ఒక ఆర్థిక వ్యవస్థగా తయారైంది అదంతా మనుషులు ఏర్పరచుకున్న వ్యవస్థ దేవుని లేదు ఆర్థిక వ్యవస్థ బ్రదర్ నాకు చాలా డబ్బుల కష్టం ఉంది బ్రదర్ అనేసి ప్రార్థనకు వస్తా ఉంటాం అది నా అప్పులు తిరాలా అప్పులు తీసుకున్నావు బైబిల్లో ఉంది అప్పులు చేయద్దని ఉంది వాక్యం చెప్పండి ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారు వడ్డీకి ఇవ్వద్దు వడ్డీకి తీసుకోదని ఉంది వాక్యం మన పాపమ్మ ఆగ్ అగ్ర క్రమము మళ్ళీ వడ్డీకి ఇచ్చేది ఎవరు బ్యాంకా వడ్డీకి ఇచ్చేది ఎవరు అంటున్నా బ్యాంక్ గురించి మాట్లాడతలేదు బ్యాంకింగ్ సిస్టమ్ అంతా కంట్రోల్ లో ఉంది వాళ్ళ చేతిలోనే క్రిస్టియన్స్ చేతిలోనే ఉంది ప్రపంచం బ్యాంకింగ్ సిస్టమ్ మరి వాడికి ఎందుకంటే వాక్యం అర్థం కాని వాడు పాత నిబంధన పక్కకు పెట్టేసి నాకు అవసరం లేదనేసి క్రొత్త నిబంధన పాటిస్తున్నాడు అక్కడ కృప గదా స్వేచ్ఛ కదా దేవుడు క్షమించింది కదా నన్ను అనేసి నువ్వు నీకు చెప్పబడ్డ ఆజ్ఞలని నువ్వు ఎప్పుడూ మర్చిపోయావు కాబట్టి అంత అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నావు కాబట్టి ఈ దోషమూర్తి అంటే తను చేసే జీవిత విధానం అంతా అపవిత్రంగా ఉంది తన ప్రవర్తన అంతా అపవిత్రంగా ఉంది గంపల కూర్చుంది తన అంతా గంపలు కూర్చొని ఎవరో చూస్తున్నాడు అనుకుంటుంది అంటే క్రైస్తవ జీవితం తయారైంది ప్రపంచం మతపరమైన జీవితంలో అని నేను చివరికి ఆ ఇద్దరు స్త్రీలు దాన్ని మోసుకొని పోతున్నారు విషయాన్ని దేవుడు చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఒకటే విధానానికి అర్థం ఇవన్నీ తిరిగి ఆ బబులోనికి వెళ్తున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది అసలు లేదు బబులోని ఇవ్వచ్చు భూమి అగాధంలో ఉన్నది ఆ పట్టణం ఆ దేశం ఈరోజు లేదు ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించినా అంత వైభవంగా ఉన్న ఆ దేశము నెబుగోద కాలం తర్వాత ఈరోజు లేనది కానీ వీళ్ళు దీన్ని మోసుకొని పోతున్నారు ఎక్కడికి మోసుకోతున్నది అర్థం చేసుకోండి అది లేనది ఎడారిని చెప్పి ఈరోజు సబ్దా మోసే దాన్ని కట్టాలనుకుంటే కట్టలేకపోయాను చనిపోయాను ఆ ఇంత బాగా కూడా కట్టలేకపోయాను దాన్ని తొవ్వాలా మళ్ళా కొత్తగా కట్టి ఆయనే ఒకసారి నేను విన్నా కూడా ఆయన స్పీచ్ లో నేను నెప్పుకద్ది సార్ వంశంలోకి వెళ్ళి పుట్టినాడ సదాం హుసేన్ ఎందుకంటే మెసపోటోమియా బబులోన్ అంతా అదే ప్రాంతం కదా కలిదీయ ప్రాంతం ఇరాక్ నార్త్ నార్దర్న్ రీజియన్ లో ఉంటుంది బబులోని ఒకప్పుడు ఇప్పుడు అది పెద్ద ఎడారి ఇసుక తప్ప ఏముండదు అక్కడ ఇసుక లేముంటాయి సార్ మీకు ఎడార్లల్లా ఎవరని చెప్పాలరా తేళ్లు పాములుంటాయి ఈ రెండే ఉంటాయి ఎడార్ల ఎడార్లల్లా పెద్ద పెద్దవి ఉంటాయి అవి సరే వీటిని అక్కడికి మోసుకొని పోతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనకి ఇక్కడ కాబట్టి ఈరోజు గొప్ప జనము మతపరమైన జీవితాన్ని మోస్తున్నాయి ప్రభుని కాదు ప్రభు కాడిని ప్రభు బారాన్ని మోస్తలేవు అది మనం ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకోవాలా అందుకు నువ్వు వాళ్ళకి మీరు మోస్తున్నది తెల్లని లోపాలు ఉన్నది సర్పంలు తేళ్లు దోషము దాన్ని మోస్తున్నారు మీరు ఒక దిక్కు మీరు తెల్లగా రక్షణ బొందనుకుంటారు నే కన్యకనే రక్షణ బోధననుకుంటున్నారు కానీ మీకు బుద్ధి లేదు బుద్ధి జ్ఞానము సర్వసంపదలు మన ప్రభునందే గుప్తం ఆయన పొందుకోకపోతే మీకు బుద్ధి లేని కనెకలే కాబట్టి ఆయనను పొందుకున్నా బలిస్తారా తెలియక చేసినా తెలిసి చేసినా పాపం పాపమే అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఇవన్నీ చూపించినాక కూడా వాళ్ళు మోస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు ప్రపంచమంతటా క్రైస్తవ మతము ఇట్లా తయారైంది అందుకే మనసు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఎవరు ప్రేమను తన ప్రేమను కనుగొనునా ప్రవరు అది ప్రవచనం మనుషుకు మరుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగొన అంటే ఆయన కలివలసరిలో చూపిస్తున్న రక్షణ అనుభవము కనిపిస్తుందా ఎవరినల్లా ఏవన్న అది చాలా భరించలేం మనం ఆ వాక్యం ధ్యానించినప్పుడల్లా వేదన అట్లా పొంగుకొని వస్తూ ఆయన వచ్చేట ఎందుకంటే నోవా జలపరల కాలంలో అక్కడనే ఉండే ఎవరు గుర్తిరగని సమయంలో జలపరం వచ్చి వాళ్ళందరినీ కొనిపోయేను ఎవ్వరు గుర్తురగలే ఆయన పుట్టే టైంకి ఎవరు గుర్తెరగలే ఎవరైనా చోటు ఇవ్వలే రక్షకుడు కుడతాడని ఏ మనిషి గుర్తుపట్టలే అన్నిడు గుర్తుపట్టి వచ్చి చెప్తుండ్రు రాజు తూర్పు దేశపు గేనలు వచ్చి చెప్తున్నారు వాటికి రాజు అన్ని గుర్తుపట్టిండ్రు తన బిడ్డలు గుర్తుపట్టలేకపోయినా బాధకరం కదా అదే రీతిగా ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఆయన ప్రేమను కనుగొనున్నారు మనుషులలో రక్షణ అనుభవం ఉంటుందా అనేది ప్రశ్న ఆయన వచ్చే టైంకి ఇట్లాంటి దోషమూర్తిని మోస్తే వాళ్ళకి రక్షణ ఎట్లుంటుంది అనుభవం బుద్ధిలేని కనీకాలందరూ శ్రమలు పాల్గొనడం ఎందుకన్న విషయం మనం ఎన్నిసార్లు చూసిన మా మత్స్య వార్త ఇరునాలుగు అధ్యయంలో వాక్యం పరమగీతం చూసిన మా వాక్యాన్ని మనం కదా ఎఫ్ఎస్ఏ రాష్ట్ర పత్రిక లో ప్లవరమా ధ్యానించలేకపోయిన వాక్యాన్ని టైం టెన్ కాబట్టి ముగించిస్తాను ఎఫ్ఎస్ఏ రాష్ట్ర పత్రిక లో మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూడండి తొమ్మిదో అంటే ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో తొమ్మిది ఉంది కానీ తెలుగులో లేదు అర్థం చేసుకోవాలంటే మీరు ఎనిమిదవ వర్షం నుంచి ధనించాల దేవుడు మన ప్రవైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం శాశ్వతమైన ప్లాన్ అది సంకల్పం అంటే ప్లాన్ నిత్య సంకల్పము చెప్పున పర్లోకంలో మీరు అర్థం చేసుకోండి పర్లోకంలో ప్రధానులకు అధికారులకు ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియవలనని ఉద్దేశించి ఇవన్నీ మనం తెలుసుకోవాలనేసి దేవుడు ఉద్దేశించాడు ఇవన్నీ మనమూలు తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉద్దేశించి శోధింప శక్యము కాని ఇది శోధి శోధించడం అంటే రీసెర్చ్ చేస్తే రాదు అని చెప్తున్నాడు ఈ రీసెర్చ్ చేస్తే ఈ రోజులలో సైంటిఫిక్ గా సొంత తలంపులు ఉపయోగిస్తే రాదు శోధింప శక్యము కాదు శోధింప శక్యము కాని దేవుని ఎందుకు చూడండి పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తెలియపరుషకును పరిశుద్ధుల తేటపరుషకును పరిశుద్ధులందరితో అత్యల్పమైన నాకు ఈ కృప అనుగ్రహించబడును ఇది ఒక మర్మం గురించి మాట్లాడుతుంది ఏందా మర్మం కింద ఉంది నేను నంబర్ ఎవరైనా చెప్పాలరా మర్మం ఏందో కింద ఉంది ఆన్సర్ సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతవరకు మర్మంగా ఉంచబడింది అంటే యక్ష పత్రిక రాసిన కాలానికి మర్మంగా ఉంచబడింది అది అంటే పౌలు ఈ వాక్యము పత్రిక రూపకంగా ఎఫ్ఎస్ రాయక ముందు మర్మం గుంచబడింది ఆ మూడవ ఆధ్యాయం నుంచి అది మర్మం కాదు అంటే ఇప్పుడు అది నీ జీవితంలో అది మర్మం కాదు ఏందా మర్మం చూడండి లేఖ మొదటిది కింద గృహ నిర్వాహకత్వమా చెప్పిర్వాహకత్వం మరుగంట అది చర్చ్ అనేది మర్మం అంటుండ అక్కడ అది ఇంగ్లీష్ లో మిస్ట్రీ చర్చ్ అనేది మిస్ట్రీ పోయిన వరం చూపించాడు ప్రాణంగా అధ్యాయంలో మిస్ట్రీ బ్యాగిలూన్ అది కూడా మిస్ట్రీనే అంటే మర్మంతో కూడిన మర్మమయమైన స్త్రీ అని చూసిన మనం మర్మమైన మర్మమయమైన బబులూన్ కాబట్టి ఇక్కడ మర్మమేది మర్మమైన సంఘం సంఘం అనేది మర్మం దేవుని దృష్టిలో అనాది కాలం నుంచి మర్మంగా ఉంచబడింది అది మనకు అనుగరించబడింది అంటున్నాడు అంటే చర్చ కూడా ఒక మర్మమే అదే రీతిగా బబులను మన ప్రాణ గ్రంథం పదిహేనవ అది మర్మమే అంటున్నాడు అంటే ఆ స్త్రీ మర్మం బుట్టలో మర్మం దాచిపెడతలే కదా మర్మం మర్మం అంటే సీక్రెట్ మిస్ట్రీ ఎవరైతే చెప్పాలంటే మిస్ట్రీ అంటే అంతుపడతలేదు మిస్ట్రీ అంటే అర్థం కానిది బుట్టలో ఉన్నది మిస్ట్రీ బాబు ప్రాణం గం ఉన్నది కూడా మిస్ట్రీనే మిస్ట్రీ బాబులోన్ కానీ బ్యాబిలో మోస్కం పోతున్నారు కాబట్టి మర్మంగా ఉన్న సృష్టి ఆరంభం మొదలుకొని రోజు వరకు మర్మంగా ఉన్నది ఎట్లా తయారైంది ప్రాణంధం పైడవత వచ్చి అది దోషమూర్తిగా తయారైంది ఎందుకు తయారైందో నేను మీకు చూపించిన మనుషుల కల్పితాలని పాటిస్తే మనుషుల ఆత్మావేశం చేత పాటిస్తే అతనే ఉంటది దేవుని యొక్క ఆత్మావేశం చేత పాటిస్తే అది మర్మంలాగుంటది ఆయన ఆయన మర్మం వేరే ఈ లోకంలో మర్మం వేరే ఈ లోకంలో ఉన్న మర్మం దేవునికి చూపిస్తున్నాడు ఏంటది ఆ గంపల ఉంది అది దాంతో కొలత ఉంది దాంట్లో దోషం ఉంది అది మంచి గుర్తించి లోపల గంపాలని చూస్తులేదు తర్వాత దాన్ని మోస్తుంది మతపరమైన జీవులు గొప్ప జనం సమూహం అంతా దాన్ని మోస్తున్నారు ఎక్కడ పోతే దాన్ని మోసుకొని ఉంటారు చివులకి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇది సంపూర్తి అయ్యే దర్శనం యుగ సమాప్తిలో ఇప్పుడు మీరు ఆలోచించండి ఎందుకు అంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది ఈ మతపరమైన జీవితం మీరు అని బ్రదర్ ఇది మంచిదే కదా ఎంత మంది రక్షణ బదులుతున్నారు రా వినడానికి లక్షల లక్షలు వచ్చి ఆ గార్డెన్స్ లో దేవుని వాక్యం వింటారు కదా వాళ్ళు రక్షణ బ్రదర్ మంచిదే కదా చెప్పడానికి వినడానికి చూడండి శోధింప శక్యం కాని మర్మం ఇది నీ సొంత తలంపులు ఉపయోగిస్తే అది మర్మం కాదు చూడు ఎందుకంటే వాళ్ళు ప్రకటిస్తుంది ఐశ్వర్యపు బోధ లేక వేరే ఒక బోధ వాళ్ళు ప్రకటిస్తుంది వేరే ఒక ఏసుని అని పౌరులు చూపించింది అంటే ఎంతమంది ఏసులున్నారు బైబుల్లో వాళ్ళు ప్రకటిస్తుంది వేరే ఒక ఏసుని వాళ్ళు ప్రకటిస్తుంది వేరే ఒక బోధని లేక వేరే ఒక సువర్ణను అక్కడ కొనతలు రాష్ట్రపతి వాళ్ళు పొందుతుంది వేరే ఒక ఆత్మని చెప్పండి అక్కడ రక్షణనుభవం ఉంటుందా మన ప్రభు చెప్పిన వాక్యానికి విరోధంగా నువ్వు వాక్యం చెప్తే అక్కడ రక్షణ ఉంటదా మనుషులు ఎంటర్టైన్మెంట్ కొరకు పోతున్నారు దేవుడి నుంచి ఏదో ఆశిస్తాం ఏదో ఐశ్వర్యం పొందుకుందాం అని అంతే కాని ఆ కానుకలన్నీ చిల్లుబడ్డ సంచిలోకే పోతున్నాయి ఇది దోషం ప్రపంచమంతటా ఉంది నేను మీకు ఎన్నిసార్లు చూపించిన ఎందుకు అంతకంతగా చెడిపోయినాయి ఈ సంఘాలు ఎఫ్ఎస్ లేదు ఈరోజు కొనతి సంఘం లేదు రోమా సంఘం లేదు హెబరి సంఘం లేదు అవన్నీ పోయినాయి అడ్రస్ లేకుండా రెండు వేల సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక్క ఒక్క చిహ్నం కూడా కనిపించదు వాటిది నవోదికీయ సంఘం లేదు పెరగమ సంఘం లేదు తుయతైర సంఘం లేదు సార్దీస్ లేదు ఎఫ్ఎస్సీ లేదు ఫిలజెల్ఫియా లేదు ఈ ఏడు సంఘాలు లేవు ఈరోజు లేవు కానీ అవన్నీ ఆత్మీయంగా మాయమైపోయినాయి మారిపోయినాయి అది మర్మం ఎందుకు ఆత్మీయంగా మారినాయి ఎందుకు దేవుడు మనకు అవి చూపిస్తుండడు యుగ సమాప్తిలో సంఘాలన్నీ అట్ట తయారైనా ఎందుకంటే అవి మనుషుల హస్తాల చేత కట్టబడ్డ సంఘాలు అవి నిలబడలేకపోయినాయి ఒక్కటి కూడా ఈ రోజు కూడా జరుగుతుంది అదే ఏషియాలో బిగ్గెస్ట్ చర్చ్ అని చెప్పుకున్నంత మాత్రం నిలబడుతుందా అది నువ్వు ఐడెంటిటీ కొరకు మాట్లాడుకుంటున్నావు అది చిన్న మంది అన్నాడు బిగ్గెస్ట్ అనలేదు ఎక్కడ కూడా బైబిల్ కాబట్టి అవి నిలబడలేవు ఎందుకంటే మనుషుల కల్పి చేత కట్టబడ్డాయి మనుషుల బోధన ఏర్పడ్డాయి అవి ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక అంటే నాకు అందుకే ఇష్టం ప్రవక్తలు మరియు అపోస్తలు ఇచ్చిన బోధ మీద మీరు కట్టబడ్డారు అంటారు వీళ్ళేమో వేరే ఒక బోధం తెచ్చుకున్నారు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటే బోధ ప్రతి ఛానల్ ప్రోగ్రామ్స్లో ఇదే బోధల్ విరాళములు కానుకలు ఇవే బోధల్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు ప్రతి వాక్యం అవే ఉంటాయి కాబట్టి లోకం అంతా జనులు ఇలాగనే ఉంటారు అని ఎందుకు దేవంతో మాట్లాడి అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచం అంత సేవ జీవితంలో అట్లనే ఉంది సంఘం ధన వ్యామోహంతోనే ఉంది వాడు ధనవంతులైతే ఉంటాడు వీడు దరిద్రులైతేనే ఉంటాడు అది విధానం ఎందుకు నువ్వు జీవితాంతము ఈ గంపని నువ్వు కాబట్టి ఈ మూడింటితో మనకి సంబంధం లేదు అందుకే బయటకు వచ్చినాం ఎందుకంటే బొబ్బులను త్వరగబడి అన్నాడు లేకపోతే దాని దుస్థితి మీకు పడుతుంది అన్నాడు అందుకు మనం ఈ ప్రయాసంతో వీటన్నింటినీ మనం చూస్తున్నాం కాబట్టి గలతీల రాసిన పత్రికలు కూడా దీనికి సంబంధించిన విషయాలు మనం ధనిస్తాం మీరు ఇంటి వెనక చూడండి వీటికి సంబంధించిన ఒక్క వాక్యాన్ని మీకు చూపించేసి ముగించేస్తాను చూడండి ప్రకటన గ్రంథం క్రైస్తవ సంఘమే ఒక మర్మం అని ప్రభు మన తన మాట్లాడుతున్నారు అసలైన మర్మం ఇరవై ఒకటో అధ్యాయం అంతటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమి గతించను అవి పాతవి పాతవి గతించినాయి మొదటిది మొదటి ఆకాశము మొదటి భూమి గతించినవి ఆకాశము భూమి మతపరమైన జీవితానికి సాధృష్టం మొదటి అంటే ఫస్ట్ టైం క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అంటే సంపూర్ణంగా సత్యంలోనికి వచ్చిన వాళ్ళు కృత్త అంటే లక్ష నలబై నాలుగు వేల మంది సాదృశ్యము కొత్త భూమి అంటే ఆ రక్షింపబడి సత్యంలోకి వస్తున్న గొప్ప జనానికి సాదృశ్యం కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి ఆత్మీయ దృష్టిని వాటికి సంబంధించిన జేమ్స్ట్రాంగ్ నంబర్స్ కూడా మనం ధ్యానించాలి ఎందుకంటే రేపటిన ఇవన్నీ నువ్వు ఎట్లా చెప్పగలవు ఈ ఈ క్రొత్త ఆకాశం అంటే సంపూర్ణంగా సత్యంలోకి మార్చబడ్డ ఆకాశ వాసులకు ఎట్లా చెప్పగలవు క్రొత్త ఆకాశం అది నిజంగా ఇప్పుడున్న ఆకాశం ఏం పోదు నిజంగా ఇప్పుడు అసలు ఆకాశం అంటే ఎక్కడ ఉందా ఎవరన్నా చూసినారు ఆకాశాన్ని అసలు ఆకాశం అంటూ లేదు ఇదంతా శూన్యం భూమి ఎక్కడుంది ఎక్కడుంది శూన్యం గాలి అదంతా స్పేస్ భూమి కూడా స్పేస్ లో దొరుకుతుంది ఎక్కడో ఇది కింది ఎక్కడుంది ఇది కూడా తిరుగుతా ఉంది దీని చుట్టింకి ఏమేమో తిరుగుతా ఉన్నాయి సమా స్పెషల్ గా ఆకాశం ఎక్కడుంది ఎవరో చెప్తున్నారు భూమి ఇరవై గంటలు తిరుగుతా ఉంది కదా తిరగడం వల్లనే కదా డే అండ్ నైట్ అవుతుంది కదా ఇప్పుడు ఈ రీతి ఉన్నప్పుడు సన్ని ఇక్కడికి వెళ్ళి పడుతున్నాడు ఇది తిరిగినప్పుడు సన్ని ఇవస్తున్నాడు ఇది తిరిగినప్పుడు సన్ను ఇంకెంకెళ్ళి వెళ్ళిపోతాడు అప్పుడు మూన్ బయటకు వస్తాడు వాటి తిరిగే కొద్దీ సన్ను మూన్ చుట్టు ఇలా తిరుగుతా ఉంటది తిరిగినప్పుడు డే నైట్ అవుతా వాటి భూమి ఇరవై గంటలు కొన్ని వేల సంవత్సరం నుంచి దీనికి నార్త్ సౌత్ ఈస్ట్ వేస్తే ఎక్కడ ఉంది నువ్వు వాస్తు అని చెప్తున్నావు అసలు వాస్తు అనేది ఎక్కడుంది భూమికి అది ఇరవై గంటలు తిరుగుతుంటే వాస్తు ఎక్కడుంది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ లేదు కదా మనం ఏర్పరచుకున్న నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని అది దొరుకుతనేది దాని పనే తెలుసుకుంటే ఉంది వాస్తవము కాదు వమ్ము అంతేనా పాట కదా కరెక్ట్ సరే వాస్తు గురించి మనం ధ్యానించేది కానీ ఇక్కడ చూడండి పదకొండవ ఇరవై అధ్యాయంలో సముద్రమును ఇక లేదు అంటే అది మతపరమైన జీవితం సముద్రం రకరకాల జీవరాశులు ఉంటాయి కాబట్టి అది మతపరమైంది మరియు నేను నూతనమైన ఎరుశలేం ఇది మర్మం నూతనమైన ఎరుశలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు ఇప్పుడు చూడండి అది స్త్రీ నూతనమైన ఎరుశలేము అను పరిశుద్ధ పట్టణం ఎక్కడికి వస్తుంది కింది నుంచి కాదు పయనంచేస్తుంది కింద లేదు నూతనరుషులెం కింద భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పర్లోక మందుల దేవుని ఎద్దనుండి దిగి వచ్చుట చూచి తిని యాప్చర్కల్ బోధోకులు ఏమంటారు వాక్యం విని రాక్చర్ కల్ట్ బోధకుల గురించి మీకు తెలుసు కదా సంఘం ఎత్త పడుతుంది అని ఒక్క వాక్యం లేదు బైబుల్లో నేను ఎన్ని సార్లు వాళ్ళతో వాళ్ళని ప్రశ్నించిన ఎవరు సపోర్ట్ చేయలేకపోయినారు ఎవరు వెతకలేకపోయినారు ఆ పాస్టర్ చెప్పిండీ ఈ పాస్ చెప్పిండు ఆయన రాసిండు ఆ పుస్తకంలో అట్లుంది ఈ పుస్తకం ఒక సినిమా అట్లాంటి లెఫ్ట్ ఇబ్బంది అనే సినిమాలో చూపించారు బ్రదర్ ఇవి చెప్తారు ఆ పాసర్ అట్లా చెప్పింది బ్రదర్ ఆ పుస్తకంలో అక్కడ బ్రదర్ అంటారు నాకు బైబుల్ చూపిమని చెప్తాడు బైబిల్ చూపిస్తే నేను కూడా అమ్ముతాను కానీ బైబుల్ లేని చూపించలేదు ఇక్కడ ఉంది పర్లోకానికి దిగి రావాల్సిందే కానీ కిందికెళ్ళిపోవాల్సింది లే అడా ఏమైనా దిగి అందుంది అంటుందంటే కింద కూడా ఒకటి ఉంది అదే గల దళ రాష్ట్ర వాక్యం చూడండి మీరు ఇంటి ఇంటి వరకు చూడండి వాక్యం నేను చూపించాను 4 ఇరవై ఆరవ వచనంలో నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో చదువుతారా నాలుగు ఇరవై ఆరు దళితుల రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనం చూడండి అయితే పైన స్వతంత్రంగా ఉంది అది స్త్రీ ఓకే ఇందాక చూసినాం స్త్రీ అని పెళ్లి కుమార్తెనుంది తర్వాత మరియు అది మరియు మనకు తల్లి అంటే స్త్రీ రైట్ తర్వాత అది ఎక్కడుంది మళ్ళీ అక్కడ స్త్రీనే ఉంది కదా ఎందుకు పైన ఉన్నది ఒకటి ఇందుకు కర్రని కొట్టురాలంటే కింద ఉన్నది ఇద్దరు స్త్రీలు కదా అక్కడ కూడా అదే విషయం జ్ఞాపకం దేవుడు చూడండి మరోసారి కని గొడ్రాలా ఎందుకు నువ్వు ప్రసవించలేవు కాబట్టి ఎట్లా ప్రసవించలేదు గొప్ప జనము ప్రసవించలేదు ఈ విషయం మీరు ఎన్నిసార్లు ధ్యానించరు మగ శిశువుని కన్నది సూర్యరించుకున్న స్త్రీ అది కూడా మర్మమే పైను ఋషులేం కంతున్నది కానీ గొప్ప జనము కనలేరు ఎందుకంటే వాళ్ళు గొడ్రాలను వాళ్ళు ఎప్పుడూ ప్రభుని కనలేకపోయింది వాళ్ళ జీవితంలో అందుకు హతసాక్షులు అవుతున్నారు కనకుండానే హతసాక్షులు అవుతున్నారు ఆయనను రక్షణ పొందినారు ఆయనను మీరు పలవరాజు ప్రవేశించబోతున్నారు సంతోషించండి అని వాళ్ళు కనలేరు ప్రభుని ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించని వారు వాళ్ళు ఎందుకు హతసాక్షులైతున్నారు వాళ్ళు చివరికి సత్యాన్ని గ్రహించి ప్రకటించినప్పుడు సర్పంలు తేళ్లదని భరించలేక వాళ్ళని చంపుతున్నాయి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకున్నాం ఘట సర్పం నిజ గురించి చంపదు ప్రకటిస్తున్నావా అని అప్పుడు చంపుతారు వాళ్ళు బాగా అర్థమవుతుంది మీకు కాబట్టి ప్రాణ గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అపవిత్రమైన ఆ స్త్రీ పరిశుద్ధమైన స్త్రీ గురించి మనం ధ్యానించడం కదా ఇంతవరకు రెండవ స్త్రీ వేరే ఒక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకంతో కూడిన ఆ వ్యభిచార మధ్యమును వ్యభిచారి మధ్యమును సమస్త జిల్లకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయేను కూలిపోయాను రెండు సార్లు కదా కూలిపోయేందుకు ఒకసారి చెప్తే సరిపోతుంది కదా రెండు సార్లు చెప్పాలా ఖచ్చితంగా కూలిపోయింది కూలిపోయేను అంటే ఆల్రెడీ జరిగిపోయింది అంటే ఫైనలైజ్డ్ అయిపోయింది ఖచ్చితంగా కూలిపోతుంది మతపరమైన జీవితం కూలిపోతుంది ఎక్కడ కూలిపోతుంది అక్కడ ఎక్కడ పోయి గట్టి వస్తారు తవర్ కూలిపోయింది ఒకరు గోపురం కూలిపోయింది వీళ్ళు కడుతురు పోయి మళ్ళీ అది కూలిపోతుంది అన్న విషయం జ్ఞాపం ఇచ్చాడు ఈసారి ఆత్మీయంగా కడుతున్నారు దాన్ని నిజంగా టవర్ కట్టారు ఇష్టం మీద కట్టారు పెద్ద టవర్ కూలిపోతుంది ఒక అప్పుడు బొబలో కట్టిరు నెప్పుక పెద్ద గోపురం అది కూలిపోయింది భాషలు తారుమారాయినాయి అన్న విషయాన్ని మనం ధ్యానించాం అక్కడ తారుమారైన మళ్ళా అప్పుస్ల కార్యంలో వాళ్ళు అన్ని భాషల్లో కదా పరుశురాత్మ దిగి అక్కడ కూడా తారుమారైన భాషలు అక్కడ తారుమారైన భాషలు ఇక్కడ భాషలు తారుమారైన ఎంత తారుమారైన అక్కడ ఎవడు గుర్తుపట్టలే ఆ భాష నా పక్కనోడు నాతో పాడు ఏం మాట్లాడుతున్నాడు అని కానీ ఇక్కడ గుర్తుపట్టారు అరే వీరు నా భాష మాట్లాడుతున్నాడే అన్నారా లేదా వీరు మా దేశపు భాషలు మాట్లాడుతున్నారే ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలా అది తిరిగి కూలిపోయే కాలానికి మనం ఎప్పుడైతే భాషలు తారుమారై సరైనయో అపస్త కాలంలో యుగ సమాప్తికి వచ్చినప్పటికీ మళ్ళా తారుమారవుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసాడు కూలిపోతుంది బబులోను ఖచ్చితంగా కూలిపోయేను కూలిపోయాను అని చెప్తున్నాడు ఇది అపవిత్రమైన స్త్రీ దోషమూర్తి లోపల గుర్చింది అది ఖచ్చితంగా కూలిపోతుంది అందుకే దాంతో మనకు సహవాసం లేదు ఆ ముగ్గురు గుంపులతో మనకు సహవాసం లేదు మనం నాలుగో గుంపులో ఉన్నాం క్రైస్తవ సంఘంలో ఎప్పటికీ ఇది గ్రహించలేని స్థితిలో క్రైస్తవ సంఘంలో గొర్రెలు మేకలే కనిపిస్తాయి రెండు మందలే అంటాడు కానీ ప్రభు ఇన్ని సంవత్సరాలు చూపిస్తున్నా మనకి నాలుగు గుంపులు మూడు గుంపులు లోపల ఉన్నాయి నాలుగో గుంపు బయట ఉంది అన్న విషయం చూపిస్తున్నాడు ప్రభు ఎందుకు చూపిస్తున్నాడు ఎన్ని ఉపమానాలు చూసినా నాలుగో గుంపు బయటనే ఉంది ఎన్ని ఉపమానాలు చూసినా మూడు గుంపు లోపలనే ఉంటున్నాయి దాసులు చట్టిన పవ్వ అయ్యా మనము పొద్దున గోధుమల జలితమే ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి మొలిసిన గోధుమలు గురుగులు రెండు గుంపులు దాసులు బయట ఉన్నారు వేడే ఎప్పుడు ఉపమానాలు చూసినా అవే చూపిస్తుంటాడు దేవుడు మనకి ఎందుకంటే ఈ కాలానికి ఇవి బయల్పరచబడ్డాయి మనకు బయల్పరచబడ్డాయి మనకు అనుగ్రహించబడ్డాయి కాబట్టి వాటిని అర్థం చేసుకుని మనం అనేకలకు ప్రకటించాలా ఆ దోషమూర్తి నుంచి వాళ్ళు విడుదల పొందాల అది మధ్యాకాశానికి ఎత్తుతున్నారు దాన్ని బాధ అర్థం చేసుకోండి మధ్యాకాశానికి ఎత్తుతున్నారు ఒక దిక్కు పరిశుద్ధులే కన్యకలు ఇంకో దిక్కు అపవిత్రతలో ఉన్నారు వాళ్ళు తెలిసి తెలియక దోషమూర్తిని మోస్తున్నారు వాళ్ళ భుజాల మీద అంటే మతాన్ని బరువు మీద మోస్తున్నారు వీపు మీద ఆ స్త్రీ అనే మతాన్ని వాళ్ళు బరు మీపై మోస్తున్నారు ఎంత మర్యాద ఇస్తున్నారో ఆ స్త్రీకి ప్రభు కూడా అంత మర్యాద ఇవ్వరు ఆ స్త్రీకి మర్యాద ఇస్తున్నారు అందుకు దాన్ని మోస్తున్నారు ఎంతకాలం మోస్తారు అట్లా ఎన్ని రెండు వేల సంవత్సరాలు అందుకే పలవరాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది ఎప్పుడు బాప్తిజం ఇోహాను కాలం మొదలుకొని అన్నాడు ప్రభుయ్ అన్నాడు తన నోటి ద్వారా బాప్తిజం ఇచ్చి వ్యూహాను కాలము మొదలుకొని ఈ రోజు వరకు పర్ణత రాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది దాన్ని విడిపించడానికి ఆయన తిరిగి వాక్యం దాన్ని ఎట్లా విడిపిస్తాడు ఎవరైతే బంధించినా దాన్ని వాళ్ళని సంహరించి వారి చేతుల నుంచి గుంజుకొని దాన్ని ఫలము తెచ్చి వారికి ఇస్తానో అన వాక్యం ఇవి మనం ఎందుకు గ్రహించలేనిస్తున్నాం ఇంతకాలం ప్రభు మనకి విషయాన్ని రోజు బయలుపరుస్తున్నాడు ఇవన్నీ సత్యాలు గ్రహించి మా ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కాదు మీ బారం మోసి అనేకులకు వీడిని మేము ప్రకటించడం కొరకు మేము చేయాల ప్రవ్వ అని మనం తీర్మానించుకోవాలి ఈరోజు ఇంటెలిజెంట్ గా తేరగడం కొరకు మనం ఇక్కడ ఏమీ చేస్తలేం అవసరం లేదు ఎందుకంటే మన ప్రవర్తన అంతా ఆయన అధికారానికి లోబడాల మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి లోబడాల మన ఇంటెలిజెన్స్ పనికిరాని ఇంటెలిజెన్స్ ఆయన దృష్టిలో అది వెరితనం కాబట్టి మనకి ఆయన జ్ఞానం కాదు ఈరోజు మనం అధిగమరా పత్రికల్లో శోధింప శక్యము కాని జ్ఞానమది క్రీస్తుని గుర్చిన జ్ఞానము శోధింపక్యని శోధింప శక్యము కాని జ్ఞానమది నీ సొంత తలంపులతో శోధిస్తే అది రాదు నీకు పరశుధాత్మ అభిషేకం కావాలా నువ్వు కష్టపడడం నేర్చుకోవాలా చీమల యుద్ధకు పోయి నేర్చుకోవాలా అవి కష్టపడుతుంటాయి దీవనాత్మలు మనం కూడా కష్టపడాలా వీటన్నింటినీ నేర్చుకోవడానికి కష్టపడాలా నేర్చుకుని అనేకలో వీటిని మనం ప్రకటించాలా యువ టవర్స్ కడుతున్నారు పెద్ద పెద్ద టవర్లు ఎవడి జీవితంలో వాడు టవర్ కట్టుకుంటున్నాడు సేవా జీవితంలో టవర్స్ కట్టుకుంటున్నారు వాళ్ళ గుర్తింపు పొందుకోవడం కొరకు మాదే కరెక్ట్ అని చెప్పడం కొరకు కానీ మనం కట్టుకుంటుంది మన ప్రభుని ప్రభు పునాది మీద మన జీవితాలను మనం కట్టుకుంటున్నాం పరశుద్రగు దేవేసే మీకు వందాలు ప్రవ్వ యుగ సమాప్తిలో ప్రవ్వా గొప్ప జనము దోషమూర్తిని మోస్తుంది ప్రవ్వ మతపరమైన జీవితాన్ని మోస్తుంది మిమ్మల్ని మోయకుండా మీ బాలాన్ని మోయకుండా మీ కాడి తేలేకేనేది గాని మీ బాలము ఎంత సులువైన గాని వాటిని మోస్తలేరు ప్రవ్వ ఈ లోకపు విధానాన్ని మోస్తున్నారు ఈ లోకపు ధర్మాన్ని మోస్తున్నారు ఈ లోకపు జ్ఞానాన్ని మోస్తున్నారు ప్రవ్వా అవి గతించిపోతే వాటి వాటి ధర్మము దానితో పాటు గతించిపోతుందని మీరు చెప్తున్నారు ఈ లోకపు విధానము దానితో పాటు అది గతించిపోనని చెప్పినారు ఆయనను దాన్ని మోస్తున్నారు ప్రవ్వా ఈ లోకాన్ని సంపాదించుకుందామని దోషమూర్తి ఈరోజు ప్రవ్వా ధన వ్యామోహంలో ఉంది దాంట్లో అంతా అపవిత్రత ఉంది దుష్టత్వం ఉంది ప్రవ్వ అడుగడుగున్న దుష్టత్వంలో ఉంది ప్రవ్వా మీరెంతగానో మీరు సెలవు మీద మీ యొక్క ప్రాణాన్ని ఖయదనంగా పెట్టినారు దాని గురించి కానీ చివరికి అది దుష్టత్వంలో మారిపోయింది భరించడాని వేదన మమ్మల్ని పట్టుకుంటుంది వీటిని ప్రకటించాల ప్రేమతో అటువంటి ప్రేమాత్మను పుట్టించమని ప్రార్థిస్తున్నాం నాయన మాలో ద్వేషముంటే తొలగించండి నిండు మనసుతో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి సాయంత్రం సమయం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క పరిశురాత్మ నడిపింపు దండి మీ దూతల కాపదలా దండి ఎటువంటి అవాంఛనీయమైన క్రియలు జరగకుండా ప్రభు యాక్సిడెంట్స్ కానివ్వండా మమ్మల్ని కాచి కాపాడండి ఇక సమాప్తి వరకు మీ కొరకు సాక్షనలు పెట్టుకుని మీరేం మహిం పొందమని ఏ శుక్రీస్తు పరిశుద్ధ నామం తండ్రి ఆమె